మధ్యాహ్నం భోజనానికి ప్రత్యేక లక్షణాలు రాత్రి భోజనం తర్వాత నిద్రపోవాలని శరీరానికి తెలుసు మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోకూడదని మనసుకు తెలుసు శరీరానికి తిరిగదు తిన్నదాన్ని బట్టి అవి ఎంత రుచిగా ఉన్నాయో దాన్ని బట్టి అలవాటు లేని పని చేస్తున్నందువల్ల అంటే రోజు మీ పని మీరేదో పనులు చేసుకుంటారు కదా ఇది అలవాటు పని అలవాటు పని అయ్యేసరికి మనస్సు నిలకడ దొరకదు అడ్డుపోతుంది ఇంటిపోతుంది ఇష్టం వచ్చినట్టు చేస్తుంది దాంతోనేమవుతుంది అనిపిస్తుంది కదా కావాలంటే నా క్లాస్ లో హాయిగా నిద్రపోవచ్చు ఒకే కండిషన్ గురక మాత్రం పెట్టక పెడతారనుకో పక్కనోళ్ళకి తెలుస్తుంది నాకు తెలుస్తుంది డిస్టర్బెన్స్ అవుతుంది అందరు లేరా లేరా అని చెప్పని అంటుంటారు అందుకని కావాలంటే నిద్రపోండి మీ ఇష్టం నేనెవరు ఆపటానికి నేను మీ దగ్గరకు వచ్చి ఇట్లా తట్టి లేప మీ నిద్రపోండి దొరక మాత్రం పెట్టదు అర్థమైంది కదా ఎందుకంటే మనం తిన్న పెరుగు అన్నము స్వీట్ ఆ ఏదో మరి ఏమున్నదో ఇవాళ మెను లో నాకు తెలియదు నేనేమన్నా భోజనం బాగలేదు అన్న బాగున్నది షికాయత్ ఇప్పుడు నిద్ర వస్తుంది సమస్య ఇప్పుడు మామూలుగా ఉన్నది అనుకో వర్కింగ్ లంచ్ అని చెప్పి ఏం జరిగిందా ఏదో పెరుగున్నాము లైట్ పెడితే ఆకలేస్తుంటే నిద్ర రాదు ఒక్క రహస్యం ఆకలేస్తున్నప్పుడు నిద్ర రాదు కడుపు నిండా తిన్నప్పుడు నిద్ర సరే నిద్ర గురించి కాదు మన సెషను అవునా మరి ఈ బికమింగ్ బెటర్ అంటే బాగుపడటం ఒక్క పది బాగైపోయినాం కదా సార్ ఇంకేంది మళ్ళా మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ బాగుపడుతూ ఉండాలి ఎందుకు బాగుపడాలి ఎలా బాగుపడాలి అంటే మాకు తెలుసు సార్ బాగుపడాలి ఎప్పుడో పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ఈ నౌకరీల చేరినప్పటి నుంచి ఇప్పటికొకటో రెండో ప్రమోషన్స్ వచ్చినాయి ఇంక్రిమెంట్ వచ్చినాయి మా సార్లు మేము మంచిగా పనిచేస్తామని మెచ్చుకుంటారు మేము దేశభక్తితో పనిచేస్తాం మేం ఇవన్నీ మాకు తెలుసు తెలుసు తెలీదని నేను అంటాను కానీ ఇంకొకరి నుంచి విన్నప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ల అనుభవాలు చెప్తారు వాళ్ల జీవితంలో ఉదాహరణకు నాకు కూతుళ్లు అనుకో కూతుళ్లను పెంచడంలో ఉన్న ఇబ్బందిని ఏం లేరు కొడుకులు ఎడ పనికి వస్తుంది పనికిరాదు కరెక్టే కానీ రేపు పొద్దున కోడళ్ళు వచ్చినప్పుడు అప్పుడు పనికి వస్తుంది ఆ పిల్లలు మన ఇంట్లో పుట్టి పెరగలే పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు ఎక్కడెక్కడో పుట్టి పెరిగి మన ఇంటికి కోడలుగా వస్తారు వచ్చినప్పుడు మనం మన పద్ధతులు వేరుంటే వాళ్ళ ఇంట్లో పద్ధతులు వేరుండవచ్చు అంటే మనం ఏమర్థం చేసుకోవాల్సి వస్తుంది ఈ అమ్మాయి గనక నా ఇంట్లో గనక పుట్టి పెరిగినట్లయితే ఎలా ఉండుండేది ఒక పెద్ద చెట్టుని మనం కొట్టేయకుండా మొత్తం వేళ్లతో సహా సమూలంగా పెకలించి ఇంకో చోట పెడితే అట్లా ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అట్లా ఒక స్త్రీ జీవితంలో పెళ్లి అంటే మన కుటుంబ పరిస్థితుల్ని బట్టి ఆ పిల్ల తన తల్లిదండ్రుల్ని ఇల్లు అన్న మా అక్క అందరిని వదిలిపెట్టి మన ఇంటికి మన ఇంటికి వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అది చెట్టు అక్కడి నుంచి పీకిడ పాకినట్లే అర్థం కాలేదు పరిస్థితులు మారతాయి రుచులు మారుతాయి ఉప్పుకారంలో ఎక్కువ తక్కువలు ఎన్ని మారతాయి అందులో ఉన్న పద్దతులు కొన్ని ఉన్నాయి ఇవన్నీ కలిసి ఒక కన్ఫ్యూజన్ అయినా జీవితం సర్దుకోవాలి అంటే బాగుపడాలి సర్దుకుపోవాలి అంటే ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఈ ఆలోచించేటువంటి విషయాలు సామాన్యంగానే కనిపించినా అందులో ఉన్నటువంటి అంతరార్థం అందులో ఉన్నటువంటి ఆ విషయంలో ఉన్న అంతరాత్మ ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది మన పరిస్థితులకు అన్వయించుకుని మనం గ్రహించాలి ఇప్పుడు ఇందా చెప్పినట్లు ఈయనకు ఆడపిల్లలున్నారు ఈయనకు మగపిల్లలున్నారు వంసారు ఆడపిల్లలు పెంపక గురించి చెప్తున్నాం అంటే ఎట్లా రేపు పొద్దున్న నీకు నీకు మనం రాళ్ళు అర్థం కాదు అట్లా మనం ఆలోచించాలని చెబుతున్నా అదేమో ఇంగ్లీష్ లో ఉంటది నా ఉపన్యాసం మాత్రం ఇట్లనే నేను మాట్లాడుతుంటే సమజవుతున్నదా ఏ అర్థం అవుతుంది అందుకే నేను ఇట్లానే మాట్లాడతా ఏమైనా అర్థం కాకపోతే ఏంది సార్ నువ్వు ఏదో చెబుతున్నావని అడగండి నేను చెప్తా ఏమ్మా రైట్ ఈరోజు దాదాపు ఇప్పుడు రెండు నలభై నాలుగు పావు వరకు మీ సెషన్ తీసుకుంటాం ఈ నాలుగు పావు వరకు నే మాట్లాడేందుకు నాకు స్వామీజీ చెప్పిన అంశం అంటే టాపిక్ విషయం ఏంటంటే బికమింగ్ బెటర్ ఒక పక్కన ఆయన నిద్రపోతున్నాడేమో లేపుతున్నాడు నువ్వుటి తన చేసుకో ఏం సంగతో చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు అమాయకంగా పుడతాం తెలివితేటలన్నీ తర్వాత వచ్చిన తెలివితేటలే పుట్టుకతో వచ్చిన తెలివితేటలు కావు కొన్ని బుద్ధులు పుట్టుకతో వస్తాయి ఉదాహరణకు వేప విత్తనాన్ని నాటితే వేప చెట్టు వస్తుంది తీయగా ఉండదు మామిడి టెంక నాటితే మామిడి చెట్టు వస్తుంది పుల్ల మామిడి ఉండొచ్చు తీయగా ఉండొచ్చు తర్వాత తీయగా ఉండే మామిడి ముందు పుల్లగా ఉంటుంది కానీ మామిడి చెట్టు నాటితే వేప విత్తనం రాదు అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విషయం పుట్టినప్పుడు అమాయకంగా పుట్టిన మనకు నిద్రపోవటం వచ్చు చిన్నపిల్లలు రోజుకు పది పన్నెండు పన్నెండు పద్నాలుగు గంటలు నిద్రపోతుంటారు ఎప్పుడు నిద్రపోతుంటారు పాలు తాగటం వచ్చు ఒక మూడు నాలుగు వారాలు అయ్యేసరికి నవ్వటం వచ్చు గుర్తుపడతారు అంటారు చీమనో గీమనో గుడితే లేదా అవసరం ఉంటే ఏడవటం వచ్చు ఈ నాలుగు మినహా మిగిలిన ఏవి పెద్దగా ఆ వయస్సులో ఎవరికి చేతకా నేనైనా మీరైనా ఎవరైనా కానీ ఆ తర్వాత తర్వాత చెవులతో మనం అనేక విషయాలు గ్రహించి నేర్చుకుంటాం బాగా నేర్చుకున్న వాళ్లు బాగా పైకొస్తారు పట్టించుకోకుండా ఉన్నవాళ్లు అంతంత మాత్రం ఉండిపోతారు ఆ వయస్సులో ఇప్పుడు ఉదాహరణకు మిమ్మల్ని కూర్చోబెట్టి నేను చెప్తూ ఉన్నట్టు ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల పిల్లల్ని లేక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లల్ని కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పేది ఉండదు వాళ్లని పెరగదిస్తాం మనం గోడ పట్టుకుని నడుస్తాడు దోగా ఆడతాడు తిరుగుతాడు నడుస్తాడు పరిగెత్తుతాడు అదంటాడు ఇది అంటాడు అమ్మ అంటాడు ఎత్తుకోమంటాడు కదలనంటాడు ఏడుస్తాడు అన్ని అల్లర్లు ఆ తర్వాత తర్వాత మనం నెమ్మదిగా ఆయన తప్పు చేస్తున్నావు ఇది పట్టుకో ఇంతెందుకు పట్టది అటెందుకు పోయినావు ఇటు వద్దంటే విను అని మనం వాళ్ళకి నేర్పిస్తాం నెమ్మదిగా తర్వాత అక్షరాభ్యాసం స్కూలు చదువు నెమ్మదిగా అక్షరాలు అమ్మో మా ఓడు పాడతాడు మా ఓడు ఆడతాడు మా ఓడి మనం ఇవన్నీ ఎట్లొచ్చి చేరినాయి మనకు కళ్లతో చూడటం వల్ల చెవులతో వినటం వల్ల చేతితో పట్టుకుని ఆడుకోవటం వల్ల స్పర్శ వల్ల అంటే కళ్లు చాలా జాగ్రత్తగా నేర్చుకుంటాయి ఎన్నో విషయాలు ఆ తర్వాత వినటం వల్ల నేర్చుకుంటాం మనం ఒక భాష ఎప్పుడొచ్చింది అమ్మ కడుపును పుట్టినప్పుడు భాష వచ్చిందా రాలా అమ్మ నాన్న అక్క అన్న అందరూ మాట్లాడుతుంటే విని విని విని ఇప్పుడు మీరు చిన్నప్పుడు గమనించారో లేదో ఒక మేక పోతుందని అనుకుందాం అది మే అంటే మనం మేక అంటాం మేక అన్నమాట ఒక నల్ల మేక ఉంటుంది ఒక తెల్ల మేక ఉంటుంది వాడు కన్ఫ్యూజ్ అవుతాడు ఇది కూడా మేక మే అంటున్నది కదా మే అంటే మేకన్నాడు కదా నాన్న అంటే ఇది కూడా మేకన్నమాట తర్కం లాజిక్ ఆలోచన ఆ తర్వాత చిన్నది కనబడుతుంది అది కూడా మే అంటున్నది ఓహో ఇది కూడా మేక అన్నమాట ఆ తర్వాత కొంచెం ఆ వయసులో తెలియదు కుక్క పిల్లబోతోంది అది మేక అంటాడు వాడు వాడు తెలియదు వాడికి ఆలోచిస్తాడు ఇది భౌ అని అమ్మో ఇది కుక్క అంటే భౌ అంటే కుక్క మే అంటే మేక మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇట్లా ఇది తెలుపు ఇది నలుపు ఇది పసుపు ఇది కారం ఇది ఉప్పు ఇది తీపి ఇది చేదు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుని మన బుర్ర మెదడులో లక్షల కోట్ల విషయాలు ఇప్పుడున్నాయి మనం చూసే తీరు ఆలోచించే తీరు ప్రవర్తించే తీరు ప్రతిస్పందించే తీరు రియాక్షన్ అంటాం కదా ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయి మన బుర్రలో ఉన్న విషయాల మీద ఆధారపడి ఉంటాయి సో అందుకని ప్రశ్నించే తత్వం నేర్చుకుందాం గమనిద్దాం విందాం విన్న తర్వాత నచ్చరా తీసేయి తీసేయడం డైనింగ్ టేబుల్ మీద పది వస్తువులు సర్దటానికి పావు గంట పడుతుంది అర్థం కాలా ఆ టేబుల్ క్లాత్ తీసే కోపం వచ్చినప్పుడు కదా ఎంతసేపు పడుతుంది ప్లస్ సెకండ్ అలా అయిపోతుంది ముందు వినాల విన్న తర్వాత ఏమన్నా లాభం ఉపయోగం ఉంటుందనుకుంటే పాడుకుందాం లేకపోతే పక్కకు పెడదాం ఈ బాగుపడటం వల్ల మా ఇష్టం సార్ నేను బాగుపడతా బాగుపడా అంటే బాగుపడటం వల్ల అందరి బాగుకు కూడా మన వంతు ప్రయత్నం చేసినట్టు అవుతుంది మనం బాగుపడితే మన కుటుంబం బాగుపడుతుంది మన పిల్లలు బాగుపడతారు ఇలా అందరూ మీరందరు ఇప్పుడు కాలనీలో ఉంటారా ఎక్కడెక్కడ ఉంటారా వేరువేరు సరే పోదు అంటే కొందరు కాలనీలో ఉండొచ్చు కొందరు వేరువేరు ఉండి మర్చిపోతుంటారు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక కిలోమీటర్ రేడియస్ అని అనుకుందాం కిలోమీటర్ రేడియస్ లో మీరు అందరున్నారనుకుందాం అక్కడ రోడ్లు బాగుండి చెట్లుండి పచ్చగా ఉంటే మీ ఆరోగ్యాలు బాగుంటాయి అక్కడ మురికాలువలు పాడుతూ ఉండి దోమలు కనుకున్నట్టయితే మీ ఆరోగ్యాలు బాగుండవు మా ఇంట్లో శుభ్రంగా ఉంటాం సార్ రోజుకు రెండు సార్లు కూడుస్తుంది మా పక్క ఇంట్ల కల్లు దోమలు అందుకని మన మంచి ఇతరుల మంచి అందరి మంచి కోసం అందరూ పాటుపడినప్పుడు ఇది సమస్యలు ఉండవు అది ఆ చైతన్యం రావాలి ఆ మంచితనం రావాలి ఎందుకు బాగుపడాలి అని జీవితంలో విజయం పొందటానికి బాగుపడాలి మీకు ఒక మీ ఫాదర్ తండ్రి ఏం చేస్తుంది కాంపౌండ్ ఇక్కడ ఎన్ని నుంచి చాలు అంటే నవాబ్ సాబ్ కాదు ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ తర్వాతనే ఆయన ఉండాలి నవాబ్సాబ్ జమాన మనిషి కాదు సరిపోయింది ఆయన పనిచేస్తుంటాడు ఆయన పనిచేసినప్పుడు ఏం చేసిండు సెంట్రల్ గవర్నమెంట్ నౌకరీ అర్థమైందా గీతాలు గీతాలు సరే పర్వాలేదు కుడిగానే ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ కన్నా ఎక్కువనే ఉంటాయి అవునా చదువుకోరా చదువుకోరా చదువుకోరా అని చెప్పి ఉంటా చదువుకున్నారా అదేంటే నాన్న చెప్పిన మాటలే ఇప్పుడు నేను చెప్పింది అర్థం అవుతుందా మీకు అప్పుడు అర్థం కాలే చదువు విలువ ఇప్పుడు ఈయన కొడుకుని చదువుకో చదువుకోట నువ్వేనా చెప్తున్నా చెప్తున్నా తాత అన్నాడు నువ్వు చదువుకోలేదని నీ లెక్క నేను అన్నా అంటే అబ్బా ముఖాడు బాగుపడాలని చెప్పి మనం అనుకుంటే ఇప్పుడు మనకున్న చేదు అనుభవాలు వాళ్ల భవిష్యత్తును ప్రభావితం చేయకూడదు చదువుకుంటే ఇంజనీర్ అయి ఉండేవాడు రా మీరు చదువుకోంరా అని చెప్తారు మీరు అవునా వాళ్ళు ఆ వయస్సులో అర్థం కాదు సమస్య కాదు వినరు తోచదు పొద్దుతో పిసుకుంటారు హా ఎప్పుడు పుస్తకాలు ఒక వయస్సులో తెలియనివి తరువాత తెలుస్తాయి మనకు నచ్చ చెప్పే తెలివితేటలు గనకు ఉన్నట్లయితే వాళ్ల ఆలోచనల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీ కంపెనీ వాళ్ళు మీకు ఇప్పుడు నలభై నలభై ఉండొచ్చు అటు ఇటు వయస్సు ఏమ ఈ వయస్సులో మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు రామకృష్ణ మఠానికి అంటే ఈ మూడు రోజుల కార్యక్రమం అయ్యేసరికి అది ఒక పదిహేను ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది ఇరవై ఏళ్ల క్రితం వచ్చి ఉంటే బాగుండేది ఇరవై ఐదేళ్ల క్రితం వస్తే బాగుండేది అని మీకు అనిపిస్తుంది అమ్మా అంటే ఇప్పుడు మీరు ఆలోచనలో కనుక నమ్మకం కుదిరినట్టయితే అవునా ఇప్పుడు ఊరికే అంటున్నాను మీరు ఎప్పుడన్నా ఈ మూడు రోజులు అయినా కాదు ఎక్కడ ఉంటారు అంత ఏరియా హోల్డ్ సిటీ ఎక్కడ ఎక్కడో ఉంటారు అవునా పదమే ఇష్టం ఇప్పుడు నేను ఇవాళ సండే జరము రామకృష్ణ మఠము రామకృష్ణ మన అనుభూతులు అంత దాకా మీకు అర్థమైందా మడా సన్యాసం తీసుకోమని ఎవరు చెప్పరు బాగుపడమని చెప్తున్నారు ఇప్పుడు మీరు కనుక మీ పిల్లల్ని ఒకసారి తీసుకొస్తే పన్నెండో పద్నాలుగో పదహారు పద్దెనిమిదో వాళ్ల వయస్సు ఏదో ఒకటి వాళ్లకు ఇప్పుడు మీకు నలభై నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు మనకు ఇరవై ఏళ్ల క్రితం తెలుసుంటే ఇరవై ఐదేళ్ల క్రితం తెలుసుంటే బాగుండేది అనే భావన అభిప్రాయం ఏదైతే మీ మనసులో వచ్చిందో ఆ ఛాన్స్ ఇప్పుడు మీ పిల్లలకు నేర్పించడానికి వాడుకోండి పోవద్దు అందరి మంచిని కోరే సమాజంలో అందరూ బాగుంటారు అసూయ చేత నాకు వచ్చినా రాకపోయినా పర్వాలేగాని ఆయనకి వద్దాయా చాలా మంది మనుషులు ఇట్లుంటది అంటే బలహీనత వల్ల నాకు ఇవ్వకు నాకు ఇవ్వని అడిగిన్నా ఆయనకైతే ఇవ్వకు మేము ఊరుకో మేమంతా ఊరుకో మా సైడ్ వాళ్ళతో ఊరుకోరు అది ఆయనకి ఎందుకు ఇస్తున్నారో కొన్ని అన్యాయమా న్యాయము మాత్రం నాకు ఇవ్వకు నా కోసం అడిగిన ఆయనకైతే ఇవ్వకు ఇట్లా నాకొద్దు ఆయనకి ఇవ్వద్దు మా ఇద్దరికి చాలా సంతోషంగా ఉంటది కాబట్టి నాకివ్వు ఆయనకి ఇవ్వకు ఇట్లా ఆలోచించే ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నది దీనికి విరుగుడేమిటి ఏమైనా ఉందా ఆలోచించాలి ఆలోచించి మనం ముందుకెళ్లాలన్నమాట సో జీవితంలో గెలుపు పొందడం కోసం మనకు కావాలి అని చెప్పని మనం అనుకుంటాం ఎప్పుడైతే ప్రజెంట్ అంటే ప్రస్తుతంలో మనం కృషి చేస్తామో అప్పుడు మనకు కొత్త ఆలోచనలు కొత్త నైపుణ్యాలు కొత్త సామర్థ్యాలు వచ్చి భవిష్యత్తుకి మనం బాగా చేయగలుగుతాం ఉదాహరణకి సార్ మీరు ఏం చదివారు ఏం చేస్తున్నారు టెన్త్ క్లాస్ పాస్ అయింది ఇప్పుడే హెల్పర్ గా పనిచేస్తున్నారు రైట్ ఇప్పుడు మీకు ప్రమోషన్ ఉన్నదా వచ్చేసింది ఇంకో ప్రమోషన్ ఐదేళ్ళకు వస్తుంది అవునా పోనీ ఆరేళ్లకు వస్తుంది ఆరేళ్లకు ఏం అడుగుతారు అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూరా ఏదో అడుగుతారు అడిగి మీరు బాగా చెప్తే ఇప్పుడు ఎందుకంటే ఆరేళ్ల తర్వాత ప్రమోషన్ కు మనం ఇంటర్వ్యూ కెళ్ళినప్పుడు పది వేకెన్సీలు ఉంటాయి ఇరవై మందికి కూర్చుంటారు ఇంటర్వ్యూ లా పది మందికే ఇస్తారు ఎప్పుడైనా పైకి రావడం అంటే పిరమిడ్ లేకుంటుంది అది తగ్గుతుంటాయి ఇప్పుడు మొత్తం మీ కేడర్ ఉన్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు బీడీఎల్ లా మూడు వందల మంది ఉంటారు మూడు వందల మంది పై వాళ్లు డెబ్బై మంది ఉంటారు డెబ్బై మంది పైనున్న వాళ్లు ముప్పై ఉంటారు ముప్పై మంది పైనున్న వాళ్ళు ఎనిమిది ఉంటారు మీకు అర్థం అవుతున్నారు కదా గ్రేడ్ చేంజ్ అవ్వటం వేరు జీతం పెరగటం వేరు మీ ఇంకో పది మంది ఇంకో వంద మంది పని చేసుడు వేరు నేను చెప్తున్నది అది అప్పుడు ఏంటంటే ఉదాహరణకు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు హుషారున్నాడా ఆయన ఇంకేమన్నా చదువుకున్నాడా ఇంగ్లీషు తెలుగు రాయటం మాట్లాడటం వచ్చా పది మందితో నేను నచ్చ చెప్పుకుని మేనేజ్ చేయగలుగుతాడా లేక ఎప్పుడు కోట్లాడుతుంటాడు గొడవలు పెడుతుంటాడు ఈయన మాట వీడికి ప్రమోషన్ ఇచ్చిన మాట పంచాయతీలు అవుతాయని చెప్పని అనుకుంటా ఏమనుకోవాలి మీ గురించి పైన ఉన్నోడు సమధాయి ఈయనకివ్వాలి అని అనుకోవాలా ఈయన పక్కకు పెట్టిపోయి ఇంకోరు ఎవరికైనా నువ్వు అని మీ ఆఫీసర్లు మాట్లాడుకోవాలా అంటే ఏ రకమైన ఆలోచనలు ఏ రకమైన ప్రవర్తన ఏ రకమైనటువంటి పద్దతులు మీకు తెలుసుంటే ఆ ఐదేళ్ల ఆరేళ్ల తర్వాత మీకు రావలసిన ప్రమోషన్ మీకు తప్పకుండా దక్కుతుందో అవి నేర్చుకోవటం కోసం మనం ఇవాళ దగ్గర కూర్చున్నాం మనం బాగుపడ్డాక కనీసం మరొక్కరిని బాగుపరచాలి అవును సార్ మంత్రులగాడికి చెప్తాను పిల్లగారి కాదు దోస్తుకి చెప్పండి మీ తమ్ముడు ఎక్కడో ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటున్నాడు మీ బావ అనేది ఇంకో ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటున్నాడు లేదా వ్యాపారం పెట్టుకున్నాడు ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ మూడు రోజుల మొత్తం మీకు కనీసం ఒక మూడు నాలుగు పన్నెండు ఒక పన్నెండు పదమూడు మంది అవునా పన్నెండు పదమూడు టాపిక్స్ చెప్తారు వింటే అర్థమవుతుంది విన్నాక దాన్ని ఏం చేయాలి మనకే అట్టి పెట్టుకోకూడదు ఇంకొకరితో పంచుకోవాలి పంచుకున్నప్పుడు పెరుగుతుంది పంచుకోకపోతే మురిగిపోతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి పంచుకోవటంలోని అంతరార్థం ఏమిటంటే ఇప్పుడు ఉదాహరణకు మీ పక్క ఆయన రాలేదు ఒక్కొక్క అన్ని ఒక సెక్షన్ మొత్తం క్లోజ్ చేయరు కదా ట్రైన్ పంపినప్పుడు ఒక్కొక్క సెక్షన్కైనా ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు తీసుకుంటారు మీ పక్క రానికే మూడు రోజులు ఈ పది విషయాలు మంచి విషయాలు చెప్పిన నువ్వు కూడా నెక్స్ట్ టైం బ్యాచ్కి వచ్చినప్పుడు నువ్వు వెళ్తావు కదా నీకు తెలుస్తుంది ఇదిగో ఈ పది నేను ఒక ఆయత మీద రాసిన చిన్నగా నువ్వు అది చదువుకో ఒక పార్టీ నాకు తెలిసి నేను అంటే పెంచుకు పంచుకోవటం వల్ల ఏమవుతుంది తెలిసినా మీ బుర్రల రివిజన్ ఏర్పడుతుంది ముందు సంగతి అది ఇంకోసారి గుర్తుకొస్తాయి చెప్పినవారి అరే ఇది కరెక్టే కదా అని లేదు ఏమవుతుంది రెండు మూడు నెలలైతే మొత్తం పంచుకోదు రాష్ట్రం అంట మనం పోయినామా ఆడ ఆనబడ్డది ఆ రోజు ఆ రోజు పోయినాం మనం జూలెల పోయినామని అప్పుడు అట్లా గుర్తొస్తాది తప్ప చెప్పిన విషయం గుర్తుకురా అంటే చెప్పిన విషయం ఎప్పుడైతే మనం గుర్తుంచుకుని ఇంకొకరితో చెప్తామో అంటే ఇంటికి వెళ్లటంతోనే మీ పిల్లలతోనో మీ ఓళ్లతోనో చెప్తారో లేక పత్తింటి ఆయనతోనో పక్క పనిచేస్తున్న సెక్షన్ లో పనిచేస్తున్న ఆయనతోనో ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఇంకొకసారి తిరగేసినట్టు అవుతుంది ఆ తిరగవేయటం వల్ల ఇంకుతుంది లోపలికి ఇంకినందువల్ల మీ ఆలోచనలపై ప్రభావం మీ యొక్క వైఖరిపై ప్రభావం మీ యొక్క బిహేవియర్ అంటే ప్రవర్తనపై ప్రభావం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఇష్టం మనం ఏం చేస్తాం నేనేమన్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడు అన్నాడు దోస్తులు అరే ఆయన కదా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఎట్లుంటది రే ఏం రా మాట్లాడుతున్నావు అంటే ఎట్లుంటది ఇప్పుడు ఉదాహరణకు నువ్వెందుకో మాట్లాడుతున్నావు అనుకో పక్కన వాళ్ళు కనుక రే ఏం ముందు కూర్చుని అట్లా అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది బాబా మరి చూస్తారా అమ్మా అదో సంబంధం ఉన్నదా కానీ ఇంట్లో కాని ఇక్కడ ఎందుకు ఆయన వాళ్ళ ఇంట్లో శుభకార్యం అయితే ధావత్ పిలుస్తాడు నువ్వు ఆయన బిలువుల ఆయన విలువు బాగున్నారు పిలుచుకున్నావు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ విషయం నాకు తెలియదు మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పిండు లేదు కొందరు చిన్నప్పటి నుంచి మంచి దోస్తులు పెరుగుతారు లేదు ఒకే రోజు చేరిండు విడియల్లా ఒకే రోజు చేరిండు ఒకే రోజు చేరినందుకు ప్రేమ స్నేహం ఉంటది నేను అనేది ఏంటంటే నలుగురు మన ఇంట్లో ఇద్దరమే కూర్చున్నప్పుడు మాట్లాడుకున్న తీరుకి ఓ ఇరవై ముప్పై మంది ముందు మాట్లాడుతున్న తీరుకి కర తేడా ఉండాలి తేడా ఉంటేనే గౌరవం ఇచ్చినట్లు లెక్క ఇంకొకరి మనస్సు నొప్పించే హక్కు ఎక్కడిది మనకు ఇంకొకరి మనస్సు నొప్పించే హక్కు లేదు వీలైతే సాయం చేయి వీలు అయితే మంచి మాట చెప్పు లేకపోతే నాకు తెలియదు సార్ ఇప్పుడు ఉదాహరణకు ఈయనకు ప్రమోషన్ ఇవ్వాలా వద్దాని నేను ఈయన అడుగుతున్నా ఈయన ఏం చేయాలా ఉన్నది నిజం అది నిజము నేను అంగీకరిస్తానో అంగీకరించనో అది వేరే సంగతి అయినా సార్ నాకంత పెద్ద తెలియదు సార్ పరిచయమే గానీ ఏమో సార్ ఇంకెవరు అడుగు అని అన్నారు అంతే తప్ప ఈయన సార్ రాత్రి ఎప్పుడు గుర్రం మీద ఉంటారు సార్ మోటార్ సైకిల్ నడుపుతాడు కానీ ఎప్పుడు గుర్రం మీదే ఉంటాడు సార్ అదే ఇంత కొట్టదంట సార్ ఆమె అరుస్తుంటది ఇష్యూంటివన్నీ నువ్వు నాకు చెప్తావన్న ఇప్పుడు నేనేం చేస్తాను ఆ మైండ్ కలర్ అయిపోతుంది పుల్లలు పెట్టినట్టు ఈ పుల్లలు పెట్టి వాళ్ళ వాడు చాలా మందికి ఉంటారు బాగుపడితే ఓపెన్ అయింది చెప్తాను మా డాటే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏమైంది నా మీద కొంతమందికి వీరోలు నారాయణ ఆయన ఫస్ట్ అప్పుడు అయినప్పుడు అరే ఖరీతే మరి పూసాక సవాళ్ళకి బరాబర్ లేదా ఉన్నా కూర్చాం వస్తావు మా దేదాం సీటు అన్నాడు లాస్ట్ ఎవరో చెప్పాడట మా బాబు కాదని స్కూల్ సీట్లు నేత ఇప్పుడు కేవలతో డాక్టర్ నాయకనా అన్నాడు నీ కూతురే కాదు ఇప్పుడు నీ కూతురైతే నీకు ఇస్తుంటే నేను ఇప్పిస్తుంటే గానీ నీ కూతురే కాదు ఎవరు అడిగిన రోజు ఎవరు చెప్పినారో చెప్పరు నేను ఎందుకంటున్నా ఇప్పుడు ఇట్లా నిలువు అడ్డగీతలు గీచుకుని గ్రాఫ్ పేపర్ ఉన్న సంకుచితమైనటువంటి మనం సంకుచితత్వమైనటువంటి మనస్తత్వంతో ఇతరుల ఛాన్సెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి మన ఛాన్సెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఎవరూ ముందుకుపోకుండా అందరూ వెనకబడుతున్నారు అసలు దేశం వెనకబడి ఉండటానికి ఇది ప్రధానమైన కారణం ఇప్పుడు నీ అదృష్టం నీ హుషారీ నీది అర్థం కాదే రాత్రి పదకొండు దాకా చదువు నువ్వు మాట అవునా ఇవన్నో తొమ్మిది గంటలకు నిద్రపోతాడు తేడా ఉండడా ఒక ఐదేళ్లు అయ్యేసరికి ఆ తేడా కనబడుతున్నది అవునా నువ్వు ఎదడు చదువు నిద్రబో నిద్రబో అంటే నిద్రపోవలసిన సమయంలో నిద్రపోతాడు చదవలసిన సమయంలో చదువుతాడు అంటే నేను బలవంతంగా మీ ఇంటికి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడా ఆయన ఏం లేదు కదా అంటే నీకు బాగుపడడానికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు వాడుకోలా అది అవకాశం ఇంకొకటి తీసుకున్నప్పుడు నువ్వు బాధపడుతున్నావు వాళ్ల గురించి వేరే చెడ్డగానో ఎట్లనో చెప్తున్నావు ఇది మన మనస్సుకున్న బలహీనత ఈ బలహీనతల్ని కనుక పక్కకు పెట్టినట్టయితే తొలగించుకున్నట్టయితే మనం ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కనీసం మరొక్క వ్యక్తికి మనకు తెలిసింది చెప్పవలే పంచుకోవాలి దానివల్ల మార్పులు వస్తాయ మనకు జీవితంలో కొన్ని లక్షణాలు ఉంటే కష్టపడి బాగుపడి పైకొచ్చేందుకు అవకాశం ఉంటుంది ఏమిటా లక్షణాలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు యూనిట్ లో సెక్షన్ లో పనిచేస్తున్నారు కదా ఎన్ని గంటలకు మీ జాబ్ దగ్గర ఉండాలా సెక్షన్ దగ్గర ఉండాలి గేట్ దగ్గర ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ కు పంచ్ కార్డు పడుతుంది కానీ ఎయిట్ థర్టీకి సెక్షన్ లేకుండా అటు పోయి ఎయిట్ థర్టీ పోతే అని ఎవరన్నా అంటారు అంటారు కానీ ఎయిట్ ఫిఫ్టీన్ కి కార్డు పంచడం మోర్ ఇంపార్టెంట్ సముదాయంగా ఎయిట్ 35 ఫైవ్ ఎయిట్ ఫార్టీ నేను వస్తున్నానని చెప్పు సార్కి అని చెప్పి నువ్వు అత్తబోయ్ వస్తావు సాయిదాగా వస్తావు న్యూస్ పేపర్ లేకపోతే మన కాలనీలో నేను మీటింగ్ పెట్టిండటింగ్ సంగతి ఏం నేను రాదే ఏం చెప్పు ఏం చెప్పి నువ్వు చెప్పు అని ఏదో పనులుంటాయి ఆ పనులు చెప్పు ఎయిట్ ఫార్టీకి ఎయిట్ ఫార్టీ పైకి నేను వచ్చి చూసిన నేను వచ్చి చూడలే అన్ని చోట్ల జరిగేది మిగతాను కూడా జరుగుతుందని నాకు తెలుసు అందుకని చెప్తున్నా ఇప్పుడు ఉదాహరణకి నువ్వే అవునా ఏ వీఆర్ఎస్ తీసుకున్నావు లేకపోతే రిటైర్మెంట్ అయినాక అవునా ఏమి టెక్నికల్ పని చేస్తావు ఏం పని చేస్తావు ఫిట్టర్ కదా ఇష్టం ఏదో చేస్తావు అవునా నువ్వే మీ ఇంటి దగ్గర ఒక మడిగి తీసుకుని నువ్వే నలుగురు పిల్లల్ని తీసుకుని నువ్వే వెల్డింగ్ ఫిట్టర్ ఆ పనులు ఈ పనులు చేస్తున్నావు అనుకో అవునా వాళ్ళని పొద్దున్న ఎనిమిది గంటలకు రమ్మన్నావు వాడు వచ్చి నమస్కారం పెట్టి అటుపోయి ఎనిమిదిన్నరకు వస్తాడు అనుకో ఏమంటావు బాబునా బిలానందు పెట్టుకున్నా లేనప్పుడేమో భూకుల రాసా అన్నావు ఇప్పుడు రెండు రోజులు వేసే నకరాలే రికజ్ కలిసేనా అంతవానవా రెండు ఉండవా ఆయన అడుగుతున్నాను అంతవానవా వీళ్ళిద్దరు కూడా బంధువులా అన్నదములా అందుకని ఆయన చెప్తున్నాడు నేను ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గరకు వచ్చేసరికి ఒక రూల్స్ ఇంకొకరి దగ్గరకు వచ్చేసరికి ఇంకో రూల్స్ ఎందుకు వస్తున్నాయి సరే అదే ఆయన అందుకే ఎరకాల కూర్చొని స్టడీ చేస్తున్నాడు మిమ్మల్ని ఇంటికి పోయి చెప్పవచ్చు మీ సంగతులు ఏందో అని చెప్పారు ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనకు ఇతరులు చేసినప్పుడు నచ్చనిది మనం ఇతరులకు చేయకూడదు ఇతరులు మనకు ఏది చేస్తే మనకు బాగుంటుందో నచ్చుతుందో అది మనం ఇతరులకు చేయాలి christian philosophy lo do unto others as you want others to do unto you antha pandi cheptaru ante eti itharlu ed chesthe baaguntundo acche itharlu ed chesthe baaguntado acche id ekado bharatannlo oruley avonarinchina naravara na priyam tana manambunaku daa narulokana visheyakuniki parayaram parama dharma padamulakella <laughs> <laughs> unnadi kurulu itharulu పురులే ఓనరించిన నరవరా నీయము తన మనం మునకు తా నొరులకు నవి సేయ కునికి అంటే సార్ మేమేదో టెన్త్ లో మానేసేస్తాం సార్ ఇవన్నీ ఎడదవుతాము ఇవన్నీ మాకు కురుసొతే ఉంటుంది పొద్దున ఏదో పని చేస్తాము అలసిపోతాము ఒళ్ళునొస్తుంది రెండో అలవాట్లుంటాయి రాత్రికి పడుకుంటాం పొద్దున్నేస్తాం మళ్ళ పోతాము నడుస్తున్నది బండి అరే నడుస్తున్నది బండి అని చెప్పని ఆనందంగా నడిచి జీవితంలో పొందవలసిన ఆనందం పొందకుండా మెకానికల్ గా ఒక యంత్రం లాగా యాంత్రికంగా జీవించటం ఎందుకు అన్నది ప్రశ్న అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నీవు ఆలస్యమైతే ఏమాయ సార్ అంత కోపానికి వస్తున్నావు అని భాషను అంటున్నాను రేపు పొద్దున నువ్వే బాసైనప్పుడు సమయానికి రావాలా శనివారం కావాలంటే అరగంట ముందు వదిలిపెడతా అవసరం ఉంటే ముందే చెప్తే ఆదివారం కూడా రావాలా ఆర్డర్ వచ్చింది పెద్ద ఆర్డర్ ఏమనుకుంటున్నావు అంటే మీకు అర్థమవుతుందా అంటే మనం బాస్ అయినప్పుడు మన వ్యవహార శైలి వేరుగా ఉంటున్నది మనమే ఎంప్లాయీ అయినప్పుడు మన వ్యవహార శైలి వేరుగా ఉంటున్నది ఇక్కడ ఓ లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు మనకు టైం లేదు కాని ఏందంటే సమయానికి రావాలి నిజాయితీగా ఉండాలి మంచి మాట మర్యాద మాట్లాడాలా కస్టమర్ తో మర్యాదగా మాట్లాడాలి ఇప్పుడు నేను ఇప్పుడు తాళం ఉదాహరణకు అవునా నువ్వు పొద్దున వస్తావు తాళం చేస్తా నీకు ఇచ్చి పంపించిన నువ్వు తాళాలు తీసినావు తాళాలు తీసినాక కస్టమర్ వచ్చిండు నేను ఏదో ఆర్డర్ ఇచ్చిండు కస్టమర్ వచ్చిండు అవ్వలేమో పొద్దునొచ్చి తీసుకోబోమని నన్ను అన్నడేమో సార్ మా సేటు వస్తాడు మాట్లాడతాడు మీతో మా సార్ వస్తాడు మీతో మాట్లాడతాడు అయినట్టు లేదు సార్ నేను అందుకే నేను పొద్దున వచ్చినా నేను పొద్దున్న షర్ట్ తీసినా నేనే చేస్తున్నా సార్ మర్యాద చెప్పాలని ఎవరు అడుతున్నాను ఎవరికి ఇచ్చినావు బాండి అరే మీ మీ సార్కి ఇచ్చిన సార్ అడుగు నాతో మాట్లాడుతున్నాం అంటే వాడి దిమ్మ తిరుగుతుంది మనం నూట యాభై రూపాయలు రిపేర్ పని చేస్తున్నాం మనం వాడు మూడు లక్షల రూపాయల కారు మంతాన్ని పెట్టిపోయిండు నీకు అర్థం వాడికి ఎంత ఉంటది మనకి ఎంత ఉంటే అంటే మాట తీరు బాగుండాల మనసు బాగుండాల పద్ధతి బాగుండాల వ్యవహారం బాగుండాలా ప్రధానంగా నేను ఇరవై రూపాయలు ఇచ్చి ఒరే గారు ఇడ్లీ పట్టుక అని చెప్పిన పదిహేను రూపాయలు అవునా పదిహేను రూపాయలు తెచ్చిచ్చినావు ఐదు రూపాయలు తిరిగి ఇవ్వాలి అక్కర్లేదా నువ్వు ఇవ్వకుండా చా తాగినాక నీకు ఇడ్లీ తెచ్చిన నా సంగతి ఏంటి అర్థమైంది నేను అట్లా మాట్లాడుతున్నామే నీకు జీతమిచ్చి నీ డబ్బులక నువ్వు తాగాలి నా డబ్బులు లేదు నీ డబ్బులు లేదు మన డబ్బులు మన ఇద్దరితో ఒకటైనా చిక్కబుడుతుంది ఏ లక్షణాలు గనక ఉన్నట్టయితే అంటే చురుగ్గా ఉండాలి పని నేర్చుకోవాలి మాట తీరు బాగుండాలి ఈ లక్షణాలు కనుక ఉన్నట్టయితే బాగుపడతాము ఆ లక్షణ లిస్టు రాశాను చురుగ్గా ఉండాలి జీవితంలో పైకి రావాలని ఉండాలి ధైర్యంగా ఉండాలి తెలివి గలవాడులాగా ఉండాలి సామర్థ్యాలు పెంచుకుంటూ పోవాలి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి సృజనాత్మకత కలిగి ఉండాలి ఇప్పుడు ఉదాహరణకు మనకి ఏదైనా వెల్డింగ్ చేస్తారు కదా ఇప్పుడు చెప్తుంది ఎగ్జాంపుల్ చెప్తుంది ఇప్పుడు అదొక డిజైన్ కిటికీ గ్రిల్ ఉన్నది అదొక డిజైన్ ఉదాహరణకు ఏదో గ్రిల్ తయారు చేసేటువంటి యూనిట్ మీరు పెట్టుకున్నారని అనుకుందాం అవునా ఆ వచ్చిన పిల్లగాడు మంచి హుషారు సార్ ఈ కొత్త డిజైన్ ఏం చేస్తా సార్ అంటాడు ఏమో చురా ఇరవై ఏడు నుంచి అనుభవం లేదు నాకు తెలియదు నీకేం తెలుసు అంటే ఒక్క నిమిషం సార్ పెన్సిల్ ఇవ్వని ఇట్లా డ్రా చేసి చూపిస్తా అంటే బాగొచ్చింది హురే చెయ్యి చెయ్యి అంటాం మనం అవునా కాదా అంటే హుషారున్నవాడు మనకు కావాలన్నా మొద్దు కావాలనా ఇప్పుడు మనం త్రీ సెంటీమీటర్ పీసెస్ కట్ చేయరా అన్నాం వాడు టూ పాయింట్ కట్ చేసింది వేస్ట్ అయిపోతుంది మెటీరియల్ ఒకటి త్రీ ఒకటి త్రీ ఒకటి టూ వేస్ట్ అయిపోతుంది మెటీరియల్ అంటే ఎలాంటి లక్షణాలు మన దగ్గర పనిచేసే వాళ్లలో ఉండాలి అని మనం అనుకుంటామో ఆ లక్షణాలు మనలో ఉన్నాయా అని మనం ముందు మన వైపు మనం మన లోపలికి మనం చూసుకోవాలి ఏ లక్షణాలు ఇతరుల్లో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ లక్షణాలు మనలో ఉండేటట్టు చూసుకోవడం కోసమే ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాను మొత్తం ఒక క్వాలిటీస్ చెప్పాను నేను అవునా మీలో ఎప్పుడైనా ఇది కావాలంటే మీరు మీలో ఇంటర్నెట్ తెలుసా ఎవరికైనా తెలుసు కదా తెలుసు కదా ఇంట్లోనే ఆ కంప్యూటర్ని స్కూళ్ళల్లో కూడా పెడుతున్నారు ఈ మధ్య కంప్యూటర్లు మీ పిల్లలకు కూడా తెలిసి ఉండవచ్చు అవునా నేను నా ఇమెయిల్ ఐడి ఇస్తాను చివరికి ఎవరైనా అడిగితే వాళ్ళకి నేను పంపిస్తా అవునా ఎవరైనా కూర్చోబెట్టుకుని నలుగురు ఐదుగురు కూర్చొని ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన ఇది ఏంది దీని సంగతి దీని అర్థమేంది మతల ఏంది అని చెప్పని అడిగి ఎక్కువ తెలుసుకోండి ఎందుకంటే మనకు టైం లేదు అప్పుడే మూడు అయిపోయింది ఏమ అందుకే నేను కాస్త పోతున్నా ముందుకి సో ఇదేంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ ఎనో తారీఖు ఇరవై ఇప్పుడు ఉదాహరణకి క్లవర్ క్లవర్ అంటే తెలివి ఇప్పుడు మీకు నాకు గానీ మీకు గానీ ఎవరికైనా తెలివితేటలు ఎంత ఉంటాయి చదువుకున్న దాన్ని బట్టి గమనించిన దాన్ని బట్టి అనుభవాన్ని బట్టి మన తెలివితేటలు ఉంటాయి ఇప్పుడు సున్నా నుంచి పది అంటే జీరో టు టెన్ అంటాం అనమాట జీరో టు టెన్ లో మీకు మీరు మీ తెలుగు తేటర్లకు మీరే ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు సున్నాకల్లీ ఇప్పుడు నీకు టెస్ట్ పెట్టినాయా మీ తెలుగు థేటర్ తెలుసుకోవడానికి ఒక టెస్ట్ పెట్టినా ఎన్ని మార్కులు వస్తాయని అనుకుంటున్నాం అందా ఐదు వస్తే అనుకుంటున్నావు రైతు నేనేమంటున్నా ఇప్పుడు ఈతో మాట్లాడుతున్నాను మిమ్మల్ని అందరినీ అడిగినానని అనుకున్నాను తెలివితేటర్లకు సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ జూలై మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు రామకృష్ణ మఠంలో ఐదు మార్కులు వస్తాయి పనికి ఐదు వస్తాయి సార్ అని చెప్పని అనుకుంటున్నాను బాగుంది ఇప్పుడు మూడు నెలల తర్వాత ఈ ఐదు ఆరు అవ్వాలన్నా నాలుగు అవ్వాలి తిరగాలి పెరగాలి మూడు నెలల పదవుతాయే నువ్వు టి అయితే దేశం ఎంత బాగుపడుతుంది స్టెప్ బై స్టెప్ పద అస మూడు నెలలకి ఆరున్నర ఏడవ ఇంకో మూడు నెలలకి అంటే ఒక సంవత్సరం రెండేళ్లు మూడేళ్లకి అరే రెండేళ్ల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాడు అమ్మో తురుంఖాన్ అని అనుకునేటట్టు ఉండాలి అంటే ఎప్పుడైతే మనకు ఏదే లక్షణాలు కావాలో లిస్టు తెలుస్తుందో అప్పుడు ఒక్కొక్క లక్షణం మీద ఒక్కొక్క లక్షణం మీద పది రోజులు ఇరవై రోజులు నెల రోజులో కాన్సన్ట్రేట్ చేసి ధ్యాస పెట్టి ఆ లక్షణం మనలో పెరిగేటట్టు మనం జాగ్రత్త వల్ల ఒక మూడు ఆరు నెలలకు సంవత్సరానికో ఈ ఇరవై తొమ్మిది కూడా అంటే ఈ రోజున ఏమున్నది స్కోర్ ఇప్పుడు క్లెవర్ గురించి ఆయన ఐదు మార్కులు ఇచ్చిండు ఉదాహరణకు హార్డ్ వర్కింగ్ అని ఇంకోటి ఉన్నది అంటే కష్టపడి పని చేస్తాడు అని కష్టపడి పని చేయడానికి ఆయన ఎనిమిది మార్కులు ఇచ్చుకోవచ్చు మీకు అర్థం కాదా అంటే ఐదుని మనం ఏడు ఎనిమిది చేయాలి ఎనిమిదిని ఎని తొమ్మిది దగ్గర పెట్టినా పర్వాలేదు అంటే ఏది మనకు ఎక్కువ కావాలి ఏది జర్రా ఇప్పుడే ఎక్కువ ఉన్నందువల్ల జీ అంత పెరగకపోయినా పర్వాలేదు అనేటువంటి నిర్ణయం మనమే చేసుకుని ఒక చార్ట్ తయారు చేసుకుని ఇరవై పదాలు తెలుగులో రాసుకుని ఈ ఇరవై లక్షణాలు నాలో గనకు ఉన్నట్టయితే నేను ఇంకో పదేళ్లకు పన్నెండేళ్లకు పదిహేను ఏళ్లకు రిటైర్ అయినాక దేవుడు నాకు ఆరోగ్యం బాగున్నది అవునా నేను డెబ్బై ఐదు అనపై వరకు సంపాదిస్తా అంటే ఏం సంపాదించాలా ఎట్లా సంపాదించాలా ఈ లక్షణాలు నీలో ఉంటే అరవయో సంవత్సరానికి నీకు నీ కాళ్ళ మీద నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇవి కనుక లేకపోతే పనిచేసినాము పెన్షన్ వస్తున్నాయి ఇప్పుడు అంతకుముందు రోజు సాయంత్రమే తీసుకుంటుంటుంది ఇప్పుడు పొద్దున్న తీసుకుంటా సాయంత్రం తీసుకుంటుంది అదే డెవలప్మెంట్ అర్థం కాలేదు కొందరు మీరు మీ కాలనీలో చూస్తుంటారు అంతకుముందు ఎప్పుడు ఒక్క పాది పొద్దున అది దిగదు దిగిన వెంటనే పోతా అంటే ఏ పుట్టింది తాగటం కోసమైనా మత్తులో ఉండటం కోసమైనా అది మనం అర్థం చేసుకోవాలి మనస్సును మనం శృతి చేసుకోవాలి ఒక వాయిద్యం వాయిస్తూ ఉన్నప్పుడు శృతి చేసుకుంటేనే అది చక్కని సౌండ్ వస్తుంది లేకపోతే మనకు వినాలనిపించదు అందుకని మనస్సును కూడా మనం శృతి చేసుకోవాలి ఇప్పుడు మీ మనస్సు మీదే మీదేనా పర్వాదా మీ ఎవరిది వాళ్ళదే కదా మాటింటదా మీ మా మీ మనసు మీ మాట ఇంటదా నినబెట్టు మరి ఎక్కడ చెప్తావు చెవి మరి పెట్టి చెప్తావా దానికి ఎక్కడ చెప్తావు నా మాట వినమీ మనసులో అనుకోవాలి మరి చాలా మంది అనుకోరు కదా అదే అవునా నువ్వు చెప్తున్నావు రూల్ చెప్తున్నావు రోడ్డుకు లెఫ్ట్ సైడ్ రెడ్ లైట్ వచ్చింది ఆగమని ఆదుతున్నావా మనం దూటే రూల్ ఉన్నది నాకు తెలియదా తెలుసు కాబట్టి వైలేట్ చేస్తున్నా అటు ఇటు పోలీసు ఉండడా లేదా అని చూసినే బండి నడిపిస్తున్నా అర్థం కదా అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే మనస్సు మనదే గాని మన మాట వినదు అందుకే పెద్దలు మనస్సును కోచితో పోల్చారు ఏం చేస్తుందో తెలియదు మాట వినదు చిక్కతిక్కకు ఉంటారు అది అందుకని మా పాట ఎటు వెళ్ళిపోయింది మనస్సు ఇటు చూడమంటే అటు చూస్తుంది టీవీ చూడాలనిపిస్తుంది అదే సండే వచ్చిందిరా కొంత హోంవర్క్ చేయరా క్రికెట్ ఆడుకుంటా లేదు గిల్లిదండ్రులు ఆడుకుంటా ఇట్లా పిల్ల మనం పిల్లలయ్యే పెద్దోళ్ళమైన కదా మన మనసుకు ఇట్లానే ఉంటుంది అది మనం గ్రహించాలి ప్రజెంట్ అంటే ప్రస్తుతం పాస్ట్ అంటే గతము ఫ్యూచర్ అంటే భవిష్యత్ ఇందులో మనం ఏమర్థం చేసుకోవాలంటే నిన్న తిరిగి రాదు రేపు ఇంకా రాలేదు ఉన్న ఈ రోజు వేస్ట్ చేసుకుంటే ఇవాళ వేస్టే రేపు వేస్టే రోజు వేస్టే జీవితం అంతా అందుకని ఇవాళ గనక మంచి విషయాలు నేర్చుకున్నట్టయితే అమలు ప్రాక్టీస్ చేసినట్టయితే రేపు ఉన్నతంగా బాగా ఉండేందుకు అవకాశాలు ఏర్పడతాయి అని గమనించాలి మనస్సు ఆలోచిస్తుంది ఆలోచన వల్లనే విషయాలు తెలుస్తాయి ఆలోచన లేని మనిషికి ఏమీ తోచదు మనకు చిన్నప్పుడు సుమతి శతకం ఆ శతకం ఈ శతకం అని చిన్నప్పుడు నేర్పించారు అందులో ఒక చోట ఏమంటారంటే ఉపాయం లేని వాడిని ఊళ్ళకల్లి వెళ్లగొట్టు అంటారు అంటే ఉషారు ఉండాలా నువ్వు మొద్దువైతే నాకు సమస్యలు వస్తాయి నీ వల్ల ఉపాయం లేకపోతే అంటే హుషారి లేకపోతే ఊళ్లకల్లి వాణ్ణి వేరే చోటుకు పంపించాయి లేనోళ్లు ఎక్కువ లేనోళ్లు ఎక్కువ ఎందుకు అవుతున్నారు ఉన్నోళ్లు వాళ్లతో పంచుకోవటం లేదు కాబట్టి ఎక్కువవుతున్నారు ఇప్పుడు అందుకే ఇందాక ఏం చెప్పాను మీకు మీకు తెలిసింది మీరు మీ ఆఫీస్ లోనూ లేకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్లకు చెప్పండి అని చెప్పని నేను ఇక్కడ మనం ఇంకో విషయం ఏం గుర్తించుకోవాలంటే గమనించడంలో మనలో ఏమున్నది ఏమీ లేదు తెలుసుకుంటే ఏది కావాలో తెలుసు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎంత టెన్త్ దాకా చదివి మీరు టెన్త్ ఇప్పుడు వినండి నన్ను ఉదాహరణకి టెన్త్ దాకా చదివాడు అవునా ఈయనకు గ్రామర్ బాగొచ్చు కానీ ఇంగ్లీష్ లో కూడా టెన్త్ దాకా చదివిండు ఈయన మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్లాస్ వచ్చింది ఈయన ఆయనది ఆయన దానివల్ల రోజు సాయంత్రం ఒక గంట కూర్చుంటే నీకు వచ్చిన ఇంగ్లీష్ నాకు నేర్పించు నాకు వచ్చిన మ్యాథ్స్ నీకు నేర్పిస్తాను ఇద్దరు కలిసి బాగుపడచ్చు కదా నీది మనకు మనం ఏమనుకుంటాం పిల్లలు ఏమనుకుంటారు ఏమో ఇప్పుడు పోయి చదువుకుంటున్నాడు అని నీకు రాదని తెలిస్తే అర్థమవుతుందా నేను చెప్పేది ఇప్పుడు రేపు పొద్దున మీ కొడుకులకు పెళ్లిళ్ళు చేసినాక అవి వచ్చే పిల్లలు బీఏలు బీఎస్సీలు చదువుకోని పిల్లలు మా మామంతే అది మర్యాదకుంటారా నేను బిఏ చేసినా గానీ మా మామ ఎంత హుషారు తెలుస్తున్నా అంటే మరి మీరు చెప్పండి మీరే ఆలోచించి ఇప్పుడేం సార్ ఇప్పుడే మొదలు సార్ ఇప్పుడేం చదువుకుంటాం సార్ ఎందుకు అనుకుంటున్నాం అట్లా కావలసింది సర్టిఫికేట్లు కాదు లోక నీ తెలివి నీ హుషారీ కావాలి నీ బంధువులు నీ కోడళ్లు నీ కొడుకులు నీ మనవళ్లు మనవరాళ్లు నిన్ను మెచ్చుకోవాలా ఆ మెచ్చుకునేందుకు సమయాన్ని పెట్టుబడి పెట్టండి నేర్చుకున్నట్టయితే మీరు జీవితంలో బాగుపడతారు అందుకని చిన్నప్పుడు ఆట ఆడుండొచ్చు కదా మీరు తెలుసు కదా ఇప్పుడు గవ్వలు తీసుకుని వేస్తాం మనం ఏం పందెం పడుతుందో నీ మనకెవ్వరికి తెలియదు ఒక్క షకుతికి తెలుసు ఏం కావాలంటే ఆ పందెం వేస్తాడు మనకెవ్వరికి తెలియదు చిన్న పందెం పడవచ్చు పెద్ద పందెం పడవచ్చు కదుపుతూ ఉన్నప్పుడు గవలు కదుపుతూ ఉన్నప్పుడు పాము నోట్ల పడవచ్చు నిచ్చెం దగ్గర పడవచ్చు పైకి వెళ్తాం తొందరగా అయిపోతుంది ఆట పాము నోట్ల పడితే కిందకొస్తే మళ్ళ మొదలెట్టుకుంటూ కూర్చోవాలి ఒక్కరు కూడా ఆడుకోవచ్చు ఆట సాధారణంగా ఇద్దరు ముగ్గురు కలిసి ఆడుకుంటారు జీవితం కూడా ఇంతే నీవు చేసే మంచి పనుల నీకు నిచ్చెనలు దొరుకుతాయి నీవు చేసే పాడు పనుల వల్ల పాము నోట్లో పడి కింద పడుతుంది మరి మనకు నిచ్చనులు కావాలా పాములు కావాలా ఆలోచించుకుని పనులు చేయాలి ఇప్పుడు ఒక విషయం చెప్తా ఎంత నిత్యనైన సపోర్ట్ కావాలి గోడకి ఆకాశానికి నిచ్చెండ్లు ఎట్లా ఇస్తాయని ఆశ ఉంటే దురాశ ఇప్పుడు నేను ఉదాహరణ కార్డు కొనుక్కుందామని అనుకుంటా కొనుక్కోవచ్చు నువ్వు అర్థం కాలే లారీ కొందామనుకుంటున్నా పైసలు ఏడున్నాయి ఒకటేంది మొత్తం ఇక్కడికి వెళ్ళి విజయవాడకి రోజు బస్సు ఉమ్మా జరుగుతుంటాయి ఏం సంపాదిస్తే అవుతుంది నీ వల్ల అసాధ్యం కాదు కానీ ఆకాశానికి నిచ్చనులు వేయద్దు కొంచెం ఆలోచించి నిదానంగా స్టెప్ బై స్టెప్ ఓ బస్సు కొనుక్కో అర్థం కాదా ఆ తర్వాత మూడు నెలలకు ఆరు ఇంకో బస్సు కొనుక్కో ఇంకో బస్సు కొనుక్కో లేక పది మంది కలిసి ఒకే నెలలో రిటైర్ అవుతున్న వాళ్ళు వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ నీ ఇష్ట వేదన కొనుక్కో నీ ఉషారి మీద ఆధారపడి అండ్ యాక్ట్ అనేవి రెండు పనులు ఒకటి ఆలోచన రెండోది కార్యక్రమ ప్రణాళిక ఆలోచన బాగుంటే ప్రణాళిక బాగుంటుంది ప్రణాళిక బాగుంటే అనుభవం వస్తుంది అనుభవం వస్తే వచ్చేసారి ఆలోచన బాగుంటుంది డిజైన్ సరిగ్గా వేస్తే నేను డిజైన్ వేసి ఇచ్చిదాను చక్కగా చేస్తాడు ఆయన సార్ మీరు లెక్క పెట్టినా సార్ టూ ఎంఎం అంటే టూ ఎంఎం అంటే త్రీ అని చెప్తాడు ఆయన కదా నేను డిజైన్ వేస్తుండే తప్పేసి అనుకుంటా పట్టించుకోలే ఆ రాంగ్ డిజైన్ ఇచ్చిన రాంగ్ చేసిన సార్ ఇది రావటం లేదు ఎందుకు రావడం లేదా ఎప్పుడైతే చదవదు అని మీరు చూడండి సార్ అన్నాడు చూసిన అరే ఇడా సీఎం పెట్టాల్సింది ఎంఎం పెట్టినాయా అందుకని ఫిట్ అవ్వ ఎవరు తప్పు చేసిండ్రు తప్పు నాది ఎంత వేస్ట్ అయిపోయింది ఆలోచించాలి అందుకని మన ఆలోచనకి మన పనికి సంబంధం ఉంటుంది అని కనుక మనం గ్రహిస్తే బాగుంటుంది గ్రహించకపోతే మనం కబ్బులు చేసే అవకాశం ఉంటుంది టర్నింగ్ పాయింట్స్ ఉదాహరణకి నేను ఈ దానినిచ్చి మీ ఇష్టం నేను ఇప్పుడు బలవంతం చేస్తే వింటారా వినరు మీకు ఇష్టం ఉంటే వింటారు ఇష్టం ఉంటే విన్నట్లయితే ఇప్పుడు అక్కడికెళ్ళాను అక్కడికి ఎందుకు వెళ్ళిండో తెలుసా నాకు తెలుసు అలా గుస కొట్టండి కొడుతున్నారా ఆయనకు చిరాక అని చెప్తారా అంతేనా చిరాకు అనిపించింది అరే నిద్రపోదామంటే నిద్ర కూడా పోతే వెనకాల మాట్లాడుకుంటున్నారని కోపం వచ్చి అడిగిపోయింది నిద్రపోవడానికి కాదు ముందుకే చెప్తుంది నిజానికి ముందుకొస్తే బాగుంటుండే అదే వెనకపోయినాం మీ ఇష్టం అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇంకొకరు చెప్పి కరెక్ట్ చేసేటట్టుండాలా మన ప్రవర్తన మనం ఏం చేస్తున్నామో మనకు తెలీదా ఇంకొకరు చేసి చెప్పించుకునేది ఏందయ్యా ఇంత వయసు వచ్చిన తర్వాత అర్థం చేసుకోండి అది జీవితం మనిషి ఎలా ఉండాలంటే అరే ఆయన చూసి నేర్చుకో అనేటట్టుండాలి అనకూడదు ఆ లెక్కుండకు ఆయన లెక్కు ఉండాలా ఆయన చూడు ఎంత బుద్దిమంతుడో ఎంత హుషారున్నాడో ఎంత పనిచేస్తున్నాడో అట్లా ఉండటానికి ప్రయత్నం చేయి అంటే మనల్ని రోల్ మోడల్స్ గా ఇతరులు అంగీకరించాలి తప్ప రాజ్ అశుంటి లెక్కలు చేయకు వాటితో దోస్తాన్ని చేయకు దూరం పెట్టు పద్ధతిలో ఉండకూడదు అది ప్రవర్తన అందువల్ల టర్నింగ్ పాయింట్స్ ఏర్పడతాయి అంటే ఏమిటి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు గ్రహించి ఏం అవసరము ఏది కావాలో ఏది ఉందో ఏది లేదో నేర్చుకున్నట్టు అయితే మూడు సంవత్సరానికో మీరు జీవితంలో పైకి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి వాయిదా వేసే మనస్తత్వం ఒకటి వస్తుంది మనకి పోస్పోన్మెంట్ చెప్పు వారం గురువారం మండేకెళ్లి మొదలెడదాం మండే ఆయన క్యాజువల్ నువ్వు పెడతాడు ఆయన వస్తాడు చూసి నువ్వు పెడతావు మీకు అర్థమవుతుంది కదా అంటే శుభస్య శీఘ్రం మనవాళ్ళు ఎందుకు చెప్పారంటే మంచి పని ఉంటే దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా వాయిదా వేయకుండా తక్షణం మంచిది ఈ రెడీనెస్ అనేది గోల్ సెట్టింగ్ సంబంధించిన విషయం జీవితంలో నువ్వేదా అవ్వాలి అని పట్టుదల ఉన్నట్టయితే ప్రయత్నం చేస్తే అవుతావు ఆకాశానికి నిచ్చెంలు వేయకూడదు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో చిన్న ఇల్లు కట్టుకున్నాం అనుకో అర్థమైందా దాని మీద ఓ రెండు రూములు వేస్తే ఓ దో హారుస్తుంది మాట అవునా ఆ రెండు రూమ్లు వేయటానికి కష్టం కాదు మీకు అర్థమవుతోంది కదా పదంత అస్తులే ఎక్కడ కళ్ళేస్తూ పదంత అసలు పునాదులు లేవా రెండు అంతస్తులు వస్తాయి అంతే మూడు అంతస్తు వస్తే పునాదులు మీకు అర్థమవుతోంది కదా అట్లా ఆలోచించి లెక్క ప్రకారం చేయాల్సిన దాన్ని ఫెయిలింగ్ టు ప్లాన్ ప్లానింగ్ టు ఫెయిల్ అని చెప్పని చెబుతాము అంటే ఏమిటి కూడా జీవితంలో ఓడిపోవాలని చెప్పని అనుకోరు గెలవాలని చెప్పని అనుకుంటారు గెలవాలని అనుకున్నటువంటి వాళ్లు గెలిచే ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహం చేయలేదు కొందరికి నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా మంచి మాట చెప్పినావనుకో ఇప్పుడు మొదలెడితే ఏమొస్తా చిన్నప్పటి నుంచి ఉండాలా ఊరుకో నా వెంట రాప్పుదారి పట్టించేవాళ్లు పక్కదారి పట్టించేవాళ్లు నువ్వు పడిపోతే నవ్వేవాళ్లు నువ్వు పడినప్పుడు నేను కారణం అనమాట నేనేం చేస్తుంది కోరుకో ఒకటి ఉదాహరణ ఊరికే చెప్తున్నా వినండి ఉదాహరణకు ఒక ఆయన ఏదో ఒక పెగు తీసుకుంటున్నారని అనుకుందాం మాట చెప్తున్నా అవునా రేపు ఎక్కువ రాగదు నిన్ను రెండు మూడు నాలుగు తాగేట టెంకరేజ్ చేస్తాడు అంటే నువ్వు చెడిపోవటానికి కారణం నేనే కదా అవునా కానీ నేను మాత్రం లిమిట్స్ ఉంటా కొందరు ఉంటారు ఇట్లా అర్థమైందా ఉన్నారా లేదా ఇట్లా నేను లిమిట్స్ లో ఉంటా నిన్ను జడగొడతా రేపు నందరగారికి దుర్మార్గుడు అంటే అవును మరి చెప్పినా వినలే చెప్పినా కూడా విన్లే అసలు నేర్పించిందే ఇలాంటి అలవాట్లు కొందరుకుంటాయి ఎందుకని చెప్పి జాగ్రత్త అని చెప్పని చెప్తున్నాను అసలు నిజం ఎప్పుడు చెప్తాడండి ఆయన సత్య హరిశ్చంద్రుడి నా సత్య హరిశ్చంద్రుడు నోరు విప్పితే అబద్దం నిజం చెప్పి అలవాటే తప్పిపోయింది చాలా మంది చాలా రైట్ తెలివి ఉంటే అడ్డంకులని అధిగమించేటువంటి తెలివి వస్తుంది ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవటం నాలెడ్జ్ అంటే తెలియదు ఇప్పుడు మనం అప్పుడప్పుడు మనకు రన్నింగ్ రేస్ లో మామూలు స్ట్రెయిట్ ఈవెంట్స్ ఉంటాయి అంటే నేల మీద నేరుగా పరిగెత్తడం హర్డిల్స్ అని చెప్పని చెప్తాము హర్డిల్స్ అంటే అడ్డంకు లేకుంటాయి ఫ్రేమ్స్ పెడతారు మనం జంప్ చేసినప్పుడు ఆ ఫ్రేమ్ కి మన కాలు తగలకూడదు ఫ్రేమ్ కింద పడకూడదు మనం జాగ్రత్త క్యాల్కులేట్ చేసుకుంటూ ఇట్లా కాలు ఎత్తాలి కాలు ఎత్తి మనం వెళ్తాం అనమాట జీవితం ఒక హడిల్ రేస్ ఎన్నో అడ్డంకులు వస్తాయి ముఖ్యంగా మంచి చేయాలనుకుంటే ఇంకొన్ని ఎక్కువ అడ్డంకులు వస్తాయి ఇప్పుడు ఇద్దరు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ముగ్గురైంది ఏందా చివరి క్లాస్ అయిపోసరికి మొత్తం మీరే మాట్లాడుకునేటట్టు నేను కూర్చుంటాను చెప్పి మాట్లాడండి నే వింటా టైం అయిపోయాయి మూడున్నర నాలుగు ముప్పా చెప్తా అన్నాడు ప్రజలకు మేనమామ పోలికలు వస్తే పంచాయతీలు వస్తాయి కదా మీరేదో బాగుబాగం అర్థం అనుకున్నారు మీరు అందుకని చెప్తున్నారు ఈయనమ్ ఇప్పుడు నేను లీడర్ ఆయన అయ్యో నేను అనుకున్నా లీడర్గా పోనీ సూటి లక్షణాలు ఉన్నాయని నేను నేను కరెక్టే చెప్పినా కదా ఇందానికి నేను కరెక్టే చెప్తున్నా మీకు అర్థం కావటం లేదు దానికి కరెక్టే చెప్తున్నాను నేను అవునా అసలు నువ్వు కూడా సీటు మారుస్తున్నావా నీ ఇష్టం అయ్యో ఎంత మాట పోను పోను పోను ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పింది ఏమన్నా పనికొచ్చాయి ఉన్నాయా ఉన్నాయా కదా ముందుకెళ్దాం మన లో ఎప్పుడు ఏది పనికొస్తుందో మనకు తెలియదు కాబట్టి అన్నీ నేర్చుకోమనమని చెప్పారు ఎప్పుడు ఏది పనికొస్తుందో తెలియదు తెలుసుకుంటే ధైర్యం వస్తుంది తెలుసుకోకపోతే భయపడతాం అందుకని తెలివి పెంచుకోవాలి మనిషి పుట్టుకతో ఎవరికైనా సైకిల్ వస్తుందా రాదు ఎన్నిసార్లు మోకాళ్ళు మో చేతులు గిరికిపోయి దెబ్బలు పడ్డాక సైకిల్ వచ్చింది సైకిల్ వచ్చాక మోటార్ సైకిల్ తేలికైంది స్పీడ్గా నడపడం వచ్చినాక కారు కావాలంటే నడపవచ్చు మీకు అర్థమవుతోంది కదా సైకిలే రాదు వీడికి మోటార్ సైకిల్ ఏడు నడుపుతాడు వెనకాల కూర్చోడు జడ్మ తిన వాడు వాడు వీడికి ధైర్యం కదా వీడికి అనుభవం లేదు కదా मतफ ना जीवराशु ची पदी उन्नवी पोन भी अन्नी कल एन लक्षल जीवराशु सीताकोकल को प्रत्येक उत्येक अंत अभी मुझे गोंगलीरग आर्वा सीताक గొంగలి పురుగుగా ఉన్నప్పుడు సన్నగా నల్లగా పాకుతూ ఉంటుంది ఒంటి మీద కనుకొస్తే మనకు తెర అసహ్యం అనిపిస్తుంది చూసినా కూడా చిరాకు అనిపిస్తుంది సర్ ఇప్పుడు ఈయన నాకు తెలవనే తెలియదు ఆయన ముందు పోతున్నాడు అనుకున్నాను రోడ్డు మీద పోతున్నాడు చెట్టు మీదకెళ్ళి గొంగలి పురుగు ఆయన మీద పడ్డది నేను ఎక్స్క్యూజి తీసేది ఏమైపో ముట్టుకుంటున్నాం చెయ్యి అంటాడు ఏంది చెయ్యి గొంగలి పురుగు ఉన్నది పోతే తెలుస్తుంది మజా వస్తుంది నాకు తెలియదు ఈయన కానీ నేను తీసేస్తాను ఎందుకంటే అది అపకారం చేస్తుందని నాకు ఐడియా ఉన్నందుకు నేను తీసేస్తానమాట ఒక గొంగలిపురుగు తన యొక్క తపస్సు చేత కృషి చేత ప్రకృతి సహకారం చేత అద్భుతమైనటువంటి సీతాకోక చిలుకగా ఈ శీతాకోక లక్షణాలు ఏమిటంటే అద్భుతమైనటువంటి రంగులు అవునా ఆశ్చర్యాన్ని కల్పించేటువంటి డిజైన్లు ఎరమా కుడి ఒకే రకంగా ఉండేటువంటి సీతచిలుక ఇప్పుడు మనం మనుషుల్ని చూడండి మీరు ఇప్పుడు ఇది ఎడవ ఇది కుడి కదా రోడ్డు ఒక తీరుండవు చాలా మందికి ఒక తీరుండవు ఇదో కొంచెం పెద్దగను కొంచెం చిన్నగను కనుకొని ఇట్లను అది ఏదో ఒకటి ఉంటది అంటే నేను ఎందుకు చెప్తున్నానే విషయం మీకు మనుషుల్లో ఈ విధమైన తేడాలు ఉండొచ్చు కానీ శీతాకాకు చిలుకలో మాత్రం ఎడవ వైపు డిజైన్ ఉందో పర్ఫెక్ట్ గా కుడి వైపు అదే డిజైన్ వస్తుంది మనం ఎప్పుడైనా ఏదైనా గార్డెన్ లోకి పోయే ఒక పది సీతాకో చిలుకలు చూస్తే ఒకదాని తీరి ఇంకోటి ఉండదు వేరువేరుంటాయి అంటే ప్రకృతి అంటే భగవంతుడు లేకపోతే ప్రకృతి గొంగలిపురుకు కూడా ఇంత ఉషారి ఇంత తెలివితేటలిస్తే ఇంత తెలివి గల మనుషులేమవ్వాలా గొంగలిపూరు కావాలా సీతాకోక చిలుకతో అంతకన్నా ఇంకా అందమైన తెలివి గల వాళ్లం అవ్వాలి తెలివి మనం అవ్వాలి అది మనం దృష్టిలో పెట్టుకోవాలి తెలివి ఒకరి సొమ్మా అని మనం అనుకుంటాం ఇప్పుడు ఒక పదిహేను ఏళ్ల క్రితం నాకు ఈ కంప్యూటర్లు ఏమీ తెలియదు ఇప్పుడు కొంచెం తెలుసు బహుశా మీకు మీరు చేసే పనుల్లో ఈ కంప్యూటర్ ఏమన్నా ఉందో లేదో నాకు తెలియదు లేకపోతే కంపెనీ వాళ్లే నేర్పించి ఈ పని అని చెప్పని చెప్తారు అంటే నేను ఎందుకంటున్నానంటే మనకున్న తెలివితేటల్ని మనం తెలుసుకోలేము లెక్క పెట్టలేనంత తెలివితేటలు మనకు ఉన్నాయి ఎటు వచ్చి మనం వాడుకోవటం లేదు దీపం వెలిగిస్తే ఏమవుతుంది దీపం వెలిగించిన కుండ బోర్లు ఇచ్చిన ఏమవుతుంది ఎక్కువ ఎటు తోడ్డానికి మనకు మనం వాడుకోవటం లేదు ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెడితే అంటే లక్ష కోట్ల కణాల తెలివితేటలు మనకున్నాయట చాలా మంది వాటిని తెలుసుకోరు వాడుకోరు కనీసం పూర్తిగా వాడుకోరు అందుకే నేను మీకేం చెప్తున్నా ఇప్పుడు ఎట్లాగైతే మీరు మా నాన్న చదువుకోమన్నప్పుడు నేను చదువుకోలే నువ్వనే చదువుకో రేపు బాగుపడరా లోన్స్ ఇస్తారా ఇంజనీర్ ఎవరా నువ్వు డాక్టర్ చదువుకోవాలి నువ్వు మేము కళ్ళం కలలు కన్నాం మేము చిన్నప్పుడు మా కళలు నిజం కాలే ఎందుకో పక్కదారి పట్టిన మేము నువ్వైతే అక్కడ చేయాలి వేరే తీరుగుండాలని మనం చెప్తాం కదా ముందు మనం బాగుపట్టడం మొదలు పెడితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు గుర్తొచ్చింది ఈ సమయంలో మొన్న పెద్ద మనిషి కలిసాడు బాగా కష్టపడి పైకి వచ్చాడు ఆయన అవునా ఆయన ఏమన్నాడు తెలిసిన టీవీలు ఇవన్నీ చూస్తూ వాళ్ల పిల్లలు ఎయిత్ నైన్త్ ఉన్న పిల్లలు చదువుకునే వాళ్ళు ఎంత చెప్పినా వినేటోళ్లు కాదట తను ఎప్పుడో బీఏ ఏదో చేసి ఆఫీస్ ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన ఏం చేసిందట ఎల్ఎల్బీకి కట్టింది రోజు పదిన్నర పదకొండు దాకా ఆయన కూర్చుని చదివే వార్త దుఃఖం కళ్ళు వచ్చి నాన్ననే చదువుతున్నాడు మనం చదవకపోతే బాగుంటదా అని పిల్లలు చదవటం మొదలెట్టిండట వాళ్ళు డెబ్బై ఎనభై తొంభై తెచ్చుకుని బాగుపడ్డారు ఆ మాట చెప్పిండు మీటింగ్ లో చెప్పిండు మూడు వందల మంది ఉన్న మీటింగ్ లో ఆయన చెప్పిండు ఏమని చెప్పిండు నేను ఎప్పుడే చదవండి అంటే చదవటం లేదు వాళ్ళు నేను టీవీ కూర్చుంటే నాతో పాటు కూర్చుండి టీవీ చూస్తున్నారు టీవీ బంద్ చేస్తే నిద్రపోతున్నారు కానీ చదవటం లేదు నేను టీవీ బంద్ చేసి పుస్తకాలు చదవటం మొదలెట్టా నాతో పాటు వాళ్ళు చదవటం మొదలెట్టారు ఆరు నెలల పరకుబడింది సార్ మొత్తం పిల్లలు మంచిగొచ్చిందని అంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా ఏమో మీరు చేయొచ్చేమో ఆ పని మీ ఇంట్లో ఆ పని మీ ఇంట్లో మీరే చేయవచ్చు మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నది అందులో బిఏ నువ్వు సెవెంత్ దాకా చదివి మానేసినాక నువ్వు బీఏ చదవచ్చు ఏ ఇప్పుడు ఏం మొదలెడతాం సార్ టెన్త్ కూడా కాలేదు ఏమి ఎందుకు కాలేదు అప్పుడు ఏడు ఏడో క్లాస్ చదువుతున్నప్పుడు హుషారి కానీ ఇప్పుడు మస్తు హుషారి ఉన్నది నీకు చదివితే అర్థమవుతుంది రాయమంటే తగడకడక రాసేస్తావు పోనా ఆ హుషారితో చదవటం మొదలు పెట్టి నీకు ఫరక పడుతుంది నీ పిల్లల జీవితం మారుతుంది నీ మనవాళ్లు మనవరాళ్ల జీవితం మారుతుంది అందుకోసమని చెబుతున్నాను నేను నేర్చుకుంటే నాయకత్వం నేర్చుకోకపోతే సామాన్యంగా ఉండిపోతాం మనం ఏదో చిత్రం వస్తుంది ప్రమోషను డిఏ ఎ అవన్నీ వస్తాయి వద్దని కాదు నేను అనేది హుషారి అంటే ఏంటి మరి ఇప్పుడు నేను ఊరికే ఆయన ఆయన నాయకుడా మీ ట్రేడ్ యూనియన్ లీడరా అని చెప్పి నేను అడిగిన ఊరికే మాట లక్షణాలు ఉండడం వేరు అవును మీరు ఎవరైనా ఉన్నారా ట్రేడ్ యూనియన్ లీడర్లు గవర్నరా ఇక్కడ ఆడుంటారు ఈడున్నారా అని అడిగిన ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్క లీడర్ గనక మంచి డైరెక్షన్ ఇచ్చి ఒరే సాయంత్రం ఏం చేస్తున్నారా మీరు అలా కనబడుతున్నారు జాగ్రత్త మీ పైసలు మీరు తాగుతున్నారు వద్దు నేను చెప్తున్నా వినండి అవునా ఒక గంట సేపు మనం ఫుట్బాల్ వాలీబాలో మరొకటో ఆడదాం మనం అవునా రోజు సాయంత్రం రోజు సాయంత్రం లేకపోతే సండే నేను క్లాసులు పెట్టిస్తా అందరూ వచ్చి అటెండ్ సరే అన్నా అంటాం మనం కదా అంటే మనం నేర్చుకున్నాక బాగుపడే నాయకత్వం చొరవ మనం చూపించవచ్చు మనమే నేర్చుకోకపోతే అందరు చేరుతున్నారు గుంపులో గోవిందని మనం కూడా పక్కదారిపోయేందుకు అవకాశం ఏర్పడుతున్నాం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మ్యాథ్స్ అంటే లెక్క మ్యాథ్స్ టెక్స్ట్ పుస్తకంలో ఏమిటంటే రూల్ ఉండేది ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్లు ఎగ్జాంపుల్స్ ఇచ్చేటోళ్లు తర్వాత ఎక్సర్సైజ్ ఇచ్చేటోళ్లు పుస్తకం చివర దాని ఆన్సర్స్ కూడా ఇచ్చేటోళ్లు జీవితం మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కాదు జీవితం యొక్క ఆన్సర్స్ ఎక్కడా ఎవడు చెప్పడు ఆ చెప్పనప్పుడు మనం ఏం చేయాలి మనమే లెక్క చేయాల్సి వస్తుంది మనం ఎగ్జామినేషన్ హాల్లో గుర్తున్నదా చిన్నప్పుడు మీరు పరీక్షలు రాసినప్పుడు ఏదో పేపర్ ఇచ్చినప్పుడు రాసుకున్నాం నాకేదో ముప్పై ఆరు రూపాయలు డెబ్బై ఐదు పర్సెంట్ ఆన్సర్ వచ్చింది ఎంత వచ్చిందని అడిగినా ముప్పై ఏడు డెబ్బై ఐదు అను ముప్పై చూడకుండా అడిగినాం మనం ఆయనకు ముప్పై ఏడు వచ్చింది ముప్పై ఐదు వచ్చింది ఆయన నలబై మూడు వచ్చింది ముప్పై నాలుగు వచ్చింది ఏది కరెక్ట్ ఆన్సర్ రా ఏడు తెలుసు బయటకు వచ్చినాక సార్ చెప్పిండారే అది నలభై మూడు రాసింది తీసేసినాం తీసుకున్నాం తప్పు చెయ్యని మనస్తత్వం మనకు నేర్చుకుంటే సూటిగా చక్కగా నేర్చుకుంటే క్లైమెట్టుకెక్కేందుకు మనకు ప్రోత్సాహం కలుగుతుంది తప్పులు చేస్తుంటే మనం పట్టించుకోకుండా పోతాం అనమాట జీవితం అంటే ఏంటి చెప్పండి సార్ జీవితం అంటే ఒక పయనం అంటే ఒక ప్రయాణం వన్ సైడా టికెట్ కూడా కొనుక్కుంటారా అదే ప్రయాణం అంటే మరి అటే పోతావా రిటర్న్ టికెట్ వద్దా వెనక్కి రావా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ కోరుకుంటాం కదా మనం ఇట్లానే ఒకసారి పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అడిగిన వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు కదా లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగ్ ఇట్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లేట్ లైఫ్ ఈజ్ ఎ పజిల్ సాల్వ్ ఇట్ అని ఇట్లా ఎవరికి తోచింది ఆ చివరకు పిల్లగాడు కూర్చున్నాడు వాళ్ళు సార్ అన్నాడు చెప్తాడేమో సమాధానం అని దగ్గరికి పోయి అడిగిన ఏందని అవుట్ ఆఫ్ సిలబస్ హై అన్నారు సిలబస్ లో లేదు సార్ మీరు సెవెంత్ లా చెప్పలే టెన్త్ లా చెప్పలే ఎట్లా అడుగుతారు సార్ మమ్మల్ని ఎవడని చెప్పినవా మ్యాథ్స్ చెప్పినావు సోషల్ చెప్పినావు సైన్స్ చెప్పినావు గ్రామర్ చెప్పినావు హిందీ చెప్పినావు ఉర్దూ చెప్పినావు అని చెప్పినావు జీవితం అంటే ఇదని చెప్పినావా చెప్పలేదు చెప్పదు ఎట్లా అడుగుతావు మా తెలు తెలవదా మేడం చాలా గొప్పోడెవరా నువ్వు నువ్వు చూస్తే పద్దెనిమిది ఏళ్ళున్నట్లున్నాయి శతమానం భవతి నువరేళ్లు జీవించొచ్చు కాక నువ్వు అంటే పద్దెనిమిది ఏళ్లలో జీవితం అంటేది లేదు జీవితంలో ఒక ప్రయోజనం లేదు పద్ధతులు తెలియవు ఇంకో ఎన్ఎఫ్ఐ రెండేళ్లు ఇప్పుడు కనుక నేను గుర్తు చేయకపోతే ఇంకో ఎన్ఎఫ్ఐ రెండేళ్ళు ఇట్లనే ఉండి హండ్రెడ్ ఇయర్స్ కూడా నో అవుట్ ఆఫ్ సిలబస్ అని అంటుంటు నువ్వు పద్దతి అది కాదు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి జీవించడం అంటే తెలుసుకోవాలి సరైన మార్గంలో ఉన్నామా తప్పుడు మార్గంలో పోతున్నామా పక్క మార్గంలో పోతున్నామా చిల్లి కుండలో నీళ్లు పడితే కుండ నిండదు కుండతో పెద్ద కుండ అస్సలు నిండదు చిల్లి లేని కుండతో ప్రయత్నం చేయాలి ఒక్కోసారి మన బుద్ధులు సరిగ్గా లేకపోతే జల్లెడతో నీళ్లు పడితే ఒక స్పూన్ నీళ్లు కూడా రావు ఒక్కొక్కసారి అది గుర్తుపెట్టుకోవాలి సరే నేర్చుకోవటం కోసం పుట్టాము మామూలుగా మన వాళ్ళ నమ్మకం ఏమిటంటే మనం మానవ జన్మ దుర్లభం అన్నారు అంటే ఒక్కొక్క పిల్లగా పుట్టవచ్చు పందిపిల్లగా పుట్టవచ్చు మేక పిల్లగా పుట్టచ్చు అలా కాకుండా మనిషిగా పుట్టినాం మనిషిగా పుట్టినప్పుడు మనం ఏం చేయాలి ఉన్న తెలివిని మనిషిగా ఆలోచించాలి మనిషిగా ప్రవర్తించాలి మనిషిగా నేర్చుకోవాలి మనిషిగా ఉండాలి ఉంటున్నామా అని మాకు ఎవరు చెప్పలేస్తారు అదే మరి అదే తెలుసుకోవాలని చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక చోటికి మనం రావటం వల్ల ఏముంది ఇక్కడ మూడు రోజులు పొద్దునే వస్తారు సాయంత్రం నాలుగు నాలుగున్నర దాకా మీకు ఇక్కడ క్లాసులు స్వామిజీలు వస్తారు వేరే వాళ్ళు వస్తారు చెప్తారు అంటే ఇన్ని విషయాలు గనక మీరు పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం గనక నేర్చుకుని తెలుసుకునింటే ఎంత బాగుండేది ఛాన్స్ మిస్ అయింది సరే ఇప్పటి నుంచైనా మనం ప్రయత్నం చేయొచ్చు కదా ఇప్పుడు ఉదాహరణకు ఈయనకేదో అనారోగ్యం ఉన్నదని అనుకుందాం ఏదో శ్వాస దమ్మస్తుంటది అరే రోజు నాకు కరివేపాకు ఆకులు తినా బాగుపడతావు అని అన్నారు ఆరు నెలల బ్రహ్మాండంగా ఇట్లా తయారయండి అరే ముందే చెప్పేది ఉండే సార్ మూడు నాలుగు కలుస్తూ చెప్పుకుంటా నాకేం తెలుసు నీకేమున్నదు అంటే ఒక ఆయన సార్ నేను ఎగ్జాంపుల్ చెప్పినా మదర్ సంగతి రెండు కరివేపాకు తిన్నాం కదా అని ఇంతింత పెట్టుకుని తినమన్నా ఆయన నాలుగు ఆకులు తినమని మీకు అర్థమైంది కదా కరివేపాకు జీర్ణకారి అర్థం కాలేదు జీర్ణం చేస్తుంది దానికి రుచి వస్తుంది అందుకే పులిహారలో దానిలో కరివేపాకు వేస్తే స్వామితోటి ఉన్నది కరివేపాకు లాంటి వాడిని అంటే కావాలంటే తీసేసి తింటారు కొందరు కొందరు దానితో తింటారు తింటే లాభం తినకపోతే నష్టం తింటే లాభం నింతింత కరివేపాకు తినకూడదు ఇప్పుడు ఇంత అన్నానికి నాలుగు ఆలు చూసి కానీ ఇంకా ఆలు ఒక ముద్ద అన్నం తింటావా ఏదెంతనో మనకు హుషారు ఉండాలి మనకు అవునా అలా జీవించటాన్ని మనం ప్రేమించాలి ద్వేషించకూడదు ఎందుకని చెప్తున్నాను ఈ మధ్య మీరు న్యూస్ పేపర్లో చూస్తుంటారు ప్రేమ పేరిట యాసిడ్ దాడులు కత్తిపోట్లు ఏడు నువ్వు ఆ అమ్మాయిని చూసినావు బాగుండదనిపించింది ఆ అమ్మాయి గురి నచ్చలే కుది పెట్టేయాల ఆవిడ జీవితం ఆవిడది ఆవిడ ఎట్లా జీవించాలో ఎవరితో జీవించాలో నువ్వు చెప్పుడైంది తప్పు అది కానీ ఉదాహరణకి నీ చెల్లెలకో నీ కూతురుకో ఇంకో ఎవడంలో వచ్చి పొడుస్తాను అంటాడు అనుకో కతి పట్టుకుని యాసిడ్ పోస్తా అంటాడు అనుకో నువ్వు ఏమనిపిస్తా చల్లని మంటెత్తుకు మరి నువ్వు ఆ పిల్లకు ఆ పిల్ల అన్నకు ఆ పిల్ల నాన్నకుడు అక్కడ చల్లని మంటెత్తుకొస్తే బాధ్యతాయుతమైన ప్రవర్తన రెస్పాన్సిబుల్ బిహేవియర్ జిమ్మెదారి జిమ్మెదారి ఏంటి నీ జీవితం నీది నా జీవితం నాది ఇష్టం అనుకో కలుసుకుంటాం లేవు ఊడిపోతాం నేను యాసిడ్ కోసులు ఏంది కచ్చితో పొడవటాలేంది పిచ్చి పిచ్చి వేషాలెందుకు ఒక ఖాళీలో ఉండి సమస్యలు తెచ్చుకోవటం ఎందుకు అని చెప్పండి ఇది కొంచెం వినండి ఇది ఎందుకంటే బయట మామూలుగా ఇలా ఈక్వేషన్ సహాయంతో మీకు చెప్పకపోవచ్చు అందుకని నేను చెప్తున్నా నేను ఏందే మళ్ళ మీ ఇద్దరు మొదలెట్టిండ్రు మీరు యూనివర్సిటీలో పాఠం చెప్తున్నప్పుడు ఇట్లా కనుక లే అని చెప్పని లేపుతుంది ఇద్దరు కలిసి కూడబులుకుని ఒక నెల్లు ఒక టీఎం అవుతున్నారా నా కోపం రాదు ఈ వయసులో కోపం ఏం చేస్తాం ముసలి కొడుకో పెద్ద పెద్దకో ఎల్ ఇస్ ఈక్వల్ టు T ఇజ్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు ఈ అని ఒక ఈక్వేషన్ తయారు చేసి దాన్ని మూడు ముక్కలు చేశా లైఫ్ మేనేజ్మెంట్ జీవిత నిర్వహణ సామర్థ్యాలు మైండ్ మేనేజ్మెంట్ మెదడు యొక్క నిర్వహణ సామర్థ్యాలు డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అభివృద్ది నిర్వహణ సామర్థ్యాలు అని టైటిల్స్ పెట్టా ఒక్కొక్కరు చూద్దాం ఏంటో కొంచెం టెక్నికల్గా ఉంటుందని అనిపిస్తుంది కానీ నేను తీరిక చేసి చెప్తాను వినండి గుర్తుకపు ముందు మనం లేము చనిపోయిన తర్వాత మనం ఉండము ఎక్కడికల్లొచ్చినామో తెలియదు ఎక్కడికి పోతామో తెలియదు అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అమ్మా నాన్నవరే నువ్వు పలాను రోజులు పుట్టినవరా ఫోర్త్ జనవరి నీ బర్త్డే అంటే ఓహో అట్లనా అని అనుకున్నాం మనం ఫోర్త్ థర్డో ఫోర్టీన్త్ో మనకేం తెలుసు నీకు అర్థం కాలే వాళ్ళు చెప్తే మనం విన్నాం అట్లా అంటే ఇప్పుడు ఏంది పుట్టుకకు ముందు లేను చనిపోయిన తర్వాత నేను ఉండను పుట్టుక చావుల మధ్య ఉన్నటువంటి సమయమే నా జీవితం అంటే నా జీవితం అంటే నా సమయం జీవితం అంటే లైఫ్ సమయం అంటే టైం ఎల్ఇజ్ ఈవల్ టు టీ అంటే జీవితం అంటే మన సమయం అని అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ఎల్ఇజ్వల్ టు టీ అని అర్థం చేసుకున్నావో మీరు చిన్నప్పుడు నేర్చుకున్న మ్యాథమెటిక్స్ లో ఎల్ మైనస్ టి జీరో ఇప్పుడు ఉదాహరణకు పది రూపాయలు నోట్ ఐదు దగ్గరకల్ నేను కాయిన్స్ పది ఇచ్చిన నోటుకు బరువు ఉండదు కాయిన్స్ కు బరువు ఉంటది అబ్బా ఎంత లాభం అయ్యా అన్నారు పది రూపాయల నోటు ఇస్తే పది కాయిన్స్ ఇచ్చినప్పుడు లాభం ఏమైనా అంట బానేవా ఎందుకు పది రూపాయల నోటుకు ఎక్స్చేంజ్ రా పది కాయిన్స్ వచ్చినాయి అంతే లాభం లేదు నష్టం లేదు విలువ కాబట్టి అక్కడ అట్లనే లైఫ్ ఇస్ ఈక్వల్ టు టైం అన్నప్పుడు లైఫ్ లో టైం తీసేస్తే విలువ ఏమి మిగలదు సున్నా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు సమానమని చెప్పినప్పుడు ఒక వైపు ఏం చేస్తున్నామో త్రాసులో ఒక వైపు ఏం చేస్తున్నామో రెండో వైపు కూడా అదే చేస్తున్నట్టు లెక్క అంటే సమయం వృధా చేసుకుంటే జీవితం వృధా అవుతున్నట్టు సమయం సద్వినియోగం చేసుకుంటే జీవితం సద్వినియోగం అవుతున్నట్టు సమయంలో తెలివితేటలు పెంచుకుంటే జీవితంలో తెలివితేటలు ఆనందం పెరిగినట్టు సమయ నిర్వహణే జీవిత నిర్వహణ అదే జీవిత పరో అర్థం చేసుకోండి మీరు ఎందుకు చెప్తున్నారు ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పిన ఎప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఆ వయస్సులో తెలియదు వాళ్ళకి మనం ఏమని చెప్తాం పుర ఇట్లా ఆడుకుంటే ఏమవుతావురా రేపు నేను కనీసం టెన్త్ పాస్ అయినా నాకు హెల్పర్ ఉద్యోగం అని ఇచ్చిండ్ర నువ్వు టెన్త్ అని పాస్ అవ్వరా తర్వాత చదవటం మానేరా కోపం వచ్చినప్పుడు అంట మానవ అంటే ఎందుకని చెప్తున్నాం మనం స్థైం ఎట్లా ఖర్చు పెడతావో నీ జీవితం అట్లుంటది స్థైం వృధా చేసుకుంటే జీవితం వృధా అవుతుంది స్థైం బాగా వినియోగించుకుంటే జీవితం వినియోగించుకున్నట్లు అవుతుంది ఇది మొట్టమొదటి సూత్రం మీరు నేర్చుకోవాలి రెండవ సూత్రం మనం గమనించవలసింది ఏంటంటే ఇందాక మనం మన మనస్సు మెదడు ఆలోచనలు అనుభవము నేర్చుకున్నాము చూసాము విన్నాము అని ఏదైతే మనం విన్నామో ఇది మనకు చిన్న రహస్యం చెప్తాను మీకు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తావో అంత తెలివి ప్రశ్నలు వస్తాయి అంత మంచిగా నేర్చుకుంటాం నీకు తెలుగుతేటలు మట్టస్థమైతే నేర్చుకోవడం మట్టసం అయితే ఆలోచన మతమవుతుంది ప్రశ్నలు రేట్ నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తేలిగ్గా నీకు అర్థమైపోతుంది ఇప్పుడు మీరు ఇందా నుంచి గాలి పీల్చుకుని గాలి వదిలిపెడుతున్నారు కదా మర్చిపోయింది కదా మర్చిపోయింది కదా గాలి పీల్చుకుని గాలి వదిలిపెడుతున్నారు ఇప్పుడు ఈ ఆలోచించడం అనేటువంటిది మన మనస్సు చేసే పని మన మనస్సు చేసే పని ఇప్పుడు జరసేపు మీరు ఆలోచించడం మానే చేయాలా ఆలోచించడం మానేయాలి ఏదో ఒక ఇది ప్రశ్న అయిందా మాట అయిందాగమా నేను ప్రశ్న అడగమా ప్రశ్న అడుగున్నాను ఎంతవరకు చదువుకున్నావు పరండి తప్పు ఎవరు లేచి కూర్చోను ఎంతవరకు చదువుకున్నావు నువ్వు ప్రశ్న రిటైర్ అయినా ఎప్పుడు రిటైర్ అయినావు నువ్వు ఏం చెప్పాలా సార్ మీతో ఏదో చెప్పారు ప్రశ్న అడగమన్నా అవి నీ షర్త్ ధర ఎంత నీ కళ్ళద్దాలు ధర ఎంత ఏదో చదువుకున్నారు ఎంత చదువు నువ్వు ఓటు అడుగు చదువుకున్నారు సార్ ఎంతవరకు చదువుకున్నారు నువ్వు ఓటు అడగలు ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు ఎంత మంది బా ఏజ్ అంతా రైట్ ఇప్పుడు మీ ప్రశ్నలన్నింటినీ నేను సమాధానం చెప్తా మొట్టమొదటి ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటంటే ఆలోచన మానేయమని చెప్పినా కదా ప్రశ్నలు ఎట్లా అడిగింది నువ్వు అడగలేదా నేను నిన్న నేను నిన్న అడిగిన నేను ఆయన అడిగిన ఆయన అడిగిన నువ్వే చెప్పిన చెప్తే అడుగునా కనిపిస్తుంది ఇంత టైం నిలబడ్డారు కదా ఈ వయసులో అంత ఎనర్జీ ఎలా వచ్చింది ఓకే రా అది కూడా ప్రశ్న ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు ఏడో చదువుకున్నారు ఏడో ఉద్యోగం చేసినారు ఎప్పుడు రిటైర్ అయ్యారు మీ ఆరోగ్యం బాగున్నది మీరు రిటర్న్ నిల్చుని చెప్పగలుగుతున్నారు ఇవన్నీ వేరే వాటి అన్ని సమాధానం చెప్తా కాదు పాయింట్ ఇప్పుడు కళ్ళు మూసుకోను మూసుకున్నాక ఇది ఏందన్న కళ్ళు మూసుకోమన్నా ఎట్లా చూస్తా సార్ కళ్ళు తెరవస్తే తెరవమంటే తెలుస్తా తెచ్చినాక ఏందో చెప్తా అంతే కదా అట్లానే మిమ్మల్ని ఆలోచిస్తే మారేమన్నాక ప్రెస్ ఎట్లా అడిగింది అగ్ని పాయింట్ ఇప్పుడు సమయం కదా అంటే ఈ మెదడు ఆలోచిస్తూ ఉన్నప్పుడే ప్రశ్నిస్తుంది ప్రశ్నిస్తూ ఉన్నప్పుడే ఆలోచిస్తుంది ఆలోచన ప్రశ్న ఎక్కడ ఉంటాయో అక్కడనే నేర్చుకోవడం ఉంటది ఆలోచన బ్రహ్మాండంగా ఉంటే ప్రశ్నలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి తెలివి నేర్చుకోవడం ఎక్కువ అవుతుంది ఆలోచన మఠసంగా ఉంటే ప్రశ్నలు ఉండనే ఉండవు నేర్చుకోవడం కూడా మఠాష మీరు అర్థమైంది కదా అందుకని ఆలోచించే మనుషులు కావాలి అందుకే ఇందాక చెప్పినప్పుడు ఉపాయం లేని ఉషారు లేను ఊళ్ళకని వెళ్ళగొట్టమన్నారు నిజవాతం తలనొప్పులు వస్తే వాడు పాడు చేస్తాడు పని ఇప్పుడు మనం ఎండాకాలంలో బినికి వస్తుంది గడ్డి పెడతాం మనం వాడు సిగడు తాగి ఉఫ్ అంటాడు మంచిగా మంట వచ్చింది సంక్రాంతికి వస్తాడు చూడు అట్లా మంట వచ్చింది అంటాడు చర్ర ఉషార్ తెలివిలేను ఏం చేస్తే ఏమవుతుందో ఆలోచించకుండా చేసేవాడు ఉపకారం కాదు అపకారం చేస్తాడు ఊరికి అది నేను చెప్తున్న పాయింట్ కదా అది పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే థింకింగ్ క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్ హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ హై క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ లో క్వాలిటీ ఆఫ్ థింకింగ్ లో క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ లో క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ నో థింకింగ్ నో క్వశ్చనింగ్ నో మీరు గమనించాలి అవునా అట్లానే ఆఖరిది ఏమిటంటే పీఈ్ ఈక్వల్ అంటే ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అభివృద్ధి చెందటం అంటే ఉన్నత స్థానాన్ని చేరుకోవటానికి ఉత్కృష్టమైన విషయాలను తెలుసుకుని అలా జీవించటం అన్నమాట ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఎవరో ఒకరు సిగరెట్ తాగొచ్చు అంటారు చాలా మంది ఉంటారు సిగరెట్ తాగేటోళ్ళు ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు అలవాటు అయింది అరే పైసలు లేనప్పుడే నాన్న జబుల్ కలిసి ఇప్పుడు జీతం వస్తున్నప్పుడు తాగనా కానీ రోజుకో ప్యాకెట్ రోజుకో రెండు ప్యాకెట్లు తాగేటోళ్ళు ఉంటారు బట్ ఇప్పుడు నేను మీకు అనేది ఏమిటంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు సిగరెట్ తాగితే ఊపిరితిత్తు వ్యాధులు వస్తాయి క్యాన్సర్ వస్తుంది అది వస్తుంది ఇది అని ప్రతి సిగరెట్ డబ్బా మీద తెలుగులో ఇంగ్లీష్లో సిగరెట్ తాగుట ఆరోగ్యానికి హానికరము స్టాచ్యూటరీ వార్నింగ్ చట్టబద్దమైన హెచ్చరిక అని చెప్పని మనం రోజు ఏముంది చదుతున్నావు తాగుతున్నావు చదువుతున్నావు తాగుతున్నావు ఏంటిది ఇప్పుడు చదువు నాకు చదువు రాసారంటే అది వేరే చదువు తప్పుకుంటా చదువుతున్నావు చట్టబద్ధమైన హెచ్చరిక తాగుద్దంటున్నా తెలివుడు ఈ పని చేస్తారా నా పైసలు సార్ నే తాగుతున్నా నీకెందుకు కోపం వస్తున్నది అది కాదు పాయింట్ ఎనభై ఏళ్లు బతకాల్సినోడివి నలభై ఐదేళ్లకు నీకు రోగాలు వస్తే ఎనభై ఏళ్లు బతకాల్చుండీ అరవై ఏళ్లకే నువ్వు టపా కట్టేసి వెళ్ళిపోతే నేను కట్టుకున్నోళ్లు కన్నోళ్లు ఏం కావాలి వాళ్లు అది గమనిస్తే నీ అలవాట్లలో ఆలోచనల్లో మార్పు వస్తుంది అది ప్రోగ్రెస్ అండ్ పర్సెట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎప్పుడైతే అగ్ని సమానమని మనం భావిస్తామో ఎల్ ఇజుకోల్ టీజుకోట్టు టీ ఈజు యూజుకోల్ట్ ప్రిజుకోల్టు ఈ జీవితం అంటే సమయమని సమయం అంటే ఆలోచన అని ఆలోచన అంటే ప్రశ్నించటమని ప్రశ్నించడం అంటే నేర్చుకోవడం అని నేర్చుకోవడం అంటే ప్రగతి అని ప్రగతి అంటే ఉన్నత స్థాయికి చేరుకోవటం అని అర్థం చేసుకుంటే ప్రతి క్షణమూ మనం ఏం చేస్తున్నామో ఇది మన భవిష్యత్తుకు పెట్టుబడ శిక్షణ అది అర్థమవుతుంది అప్పుడు ఆలోచనలో మార్పు వస్తుంది ప్రవర్తనలో మార్పు వస్తుంది మన పద్ధతుల్లో మార్పు వస్తుంది జీవితంలో మార్పు వస్తుంది సమాజంలో మార్పు వస్తుంది ఒకసారి నవ్వుతారా ఏం సార్ ఇట్లా తిడుతున్నావు నేను దాడి నుంచి చీర తాగొద్దంటావు తాగొద్దంటావు చదువుకోమంటావు బాగుపడమంటావు మంచి చేయమంటున్నావు మా వల్ల కాస్త కాదు ఎందుకు నవ్వమంటున్నానంటే ఆ నవ్వుకు ఒక అంతరార్థం ఉన్నది స్మైల్ అనేటువంటి పదానికి స్పెల్లింగ్ ఎస్ఎంఐఎల్ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆ ఎక్సలెన్స్ కావాలంటే నేర్చుకోవాలి లర్న్ ఆ నేర్చుకోవటానికి ఇనిషియేటివ్ అంటే చొరవ కావాలి ఆ చొరవ నీకు మోటివేషన్ ప్రేరణ ఉన్నప్పుడు వస్తుంది ఆ ప్రేరణ సెల్ఫ్ మోటివేషన్ స్వీయ ప్రేరణ అయి ఉండవాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దేవుడు ఒక్క మనిషికే నవ్వే వరం ఇచ్చాడు కుక్క పిల్లి ఎలుక ఇవేవి నవ్వు ఎందుకంటే నవ్వే వరం ఎందుకు ఇచ్చాడంటే ఆనందంగా ఉన్నప్పుడే నవ్వుతావు నవ్వు నవ్వుతూ జీవించు నవ్విస్తూ ఉండు ఆనందంగా ఉండు తప్పుడు పనులు చేయొద్దు అబద్ధాలు ఇతరులకు ఇబ్బంది అని చెప్పారు అంటే ఇది మనకు అర్థం కాక ఏం చేస్తున్నామంటే బృదానికి నేను కొత్తగా వచ్చిండనుకో నవ్వుతున్నాడు అనుకో ఏంది నవ్వుతున్నాడు చూడు మన సెక్షన్ లో హెవీ వర్క్ ఉన్నదో వాళ్ళ పోస్టింగ్ స్టోర్ లో పెట్టు రోజు దృరపాలని చెప్పు చస్తాడు నడుపు నొప్పి వస్తుంది ఎందుకంటే స్పందిస్తున్న హృదయానికి ఆ కళ్లకు చెమర్చే లక్షణం ఉన్నది కాబట్టి కాళోజీ ఓ చోట మాట చెమ్మగిలని కనులు బ్రతకు కమ్మధనము చూడలేవు చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మధనము చాటలేవు అని చెప్పడు ఆ చెమ్మగిలే తత్వం అంటే తడి అన్నమాట చెమ్మ అంటే తడి గోడ చెమ్మ పట్టింది అంటారు పాచి ఎప్పుడు ఏర్పడుతుంది బాత్రూంలో పాచు ఉంటుంది కిచెన్ ఎందుకు ఉండదు బెడ్రూమ్ల కిచెన్ల పాచెందుకు కనబడదు నీకు నిల్లు వాడాలి తడి అంటే స్పందించే గుణం ఇప్పుడు నేను ఒక మాట చెప్పిన ఇప్పుడు ఉదాహరణకు మీలో ఉండొచ్చు సిగరెట్ తాగేవాళ్లు ఉండొచ్చు సార్ చెప్పింది ఆలోచించాల్సిన పాయింట్ లెక్కున్నది అనిపిస్తే కాదు మాంతరం మానవు నాకు అదిగా సంబంధం అనిపించడం వరకు అర్థం కాలే అనిపించడం గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట సో అట్లా నవ్వుతూ నవ్విస్తూ ఉండమని చెప్పని పెద్దలు చెప్పారు సరే ఇది ఫిజికల్లీ యాక్టివ్ మెంటల్లీ అలర్ట్ అంటే శరీరం దృఢంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని మనవాళ్లు ఎందుకన్నారు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది పోగొట్టుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు రోజు ఇంటికెళ్లడంతోనే వేడి వేడి అన్నం బండి పెట్టే భార్య ఉన్నప్పుడు భార్య విలువ తెలియదు ఓ కోపంచ్చో పది రోజులు పుట్టింటికెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటే రేపు హోటల్ తింటే ఆరోగ్యం చేరుతుంది మూడు రోజుల హాస్పిటల్ చేరుతావు నువ్వు మరి విలువ ఎప్పుడు చేసింది పెళ్ళాం ఉన్నప్పుడు తెలియలే లేనప్పుడు తెలుస్తుంది మీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఎప్పుడు వాళ్ళు కొట్టుకుంటుంటారు మీరు కొడుతుంటారు తిట్టుకుంటుంటారు నడుస్తుంటారు పక్కింటి ఎంత ఆనందంగా ఉన్నారో నాకు పిల్లలు లేరు అని వాడికి తెలిసింది పిల్లల విలువ కొందరికి పిల్లలు పుట్టారు ఏ కారణం చేత వాడు ఫీల్ అవుతాడు మరి ఏమయ్య మీరు కలకల ఎప్పుడు సందడిగుంటారు ఆడుకుంటుంటారు అల్లరి చేస్తుంటారు కూర్చుంటారు పిల్లవా మర్చిపోయా మా ఇంటి నేను మా ముసలిది ఇద్దరు కూర్చుంట రావాలే అంటే ఎప్పుడు తెలిసింది వాడికి లేనప్పుడు తెలిసింది తెలిసింది అర్థమవుతుందా మీకు అట్లా తెలివి ఉన్నప్పుడు లేనప్పుడు తేడా తెలుసుకుని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తామన్నమాట సరే బికమ్ ఏ సీడ్ ఎఫెక్ట్ అన్నిటి పెద్ద సిద్ధాంతం మనకు టైం లేదు ఇరవై నిమిషాలే టైం ఉంది కాబట్టి నేను దాన్ని చెప్పకుండా ముందుకెళ్ళిపోతున్నా అవునా అసలు ఇది కూడా కొంత స్కిచ్ చేయాలి ఇవన్నీ నైపుణ్యాలు నేర్చుకునే సామర్థ్యాలు రాసుకునే సామర్థ్యాలు గుర్తుంచుకునేటువంటి పద్దతులు నాయకత్వ లక్షణాలు అవునా ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యకు సొల్యూషన్ కావాలి అభివృద్ది ఎప్పుడు కూడా సమస్యల వల్ల ఆగదు సమస్యలకు సమాధానాలు పరిష్కారాలు వెతుక్కోవడం వల్ల అభివృద్ది సాధిస్తాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు కూర్చున్నారు ఇది మూడు పొద్దున్న నుంచి కూర్చున్నారు కొంచెం ఇబ్బందిగానే ఉంటది అది మెత్తగుండేనా సుఖంగా ఉంటుంది అచ్చా అరే చేతులుంటే బాగుంటుండే అచ్చా వెనకాల ఆనుకునేది ఉంటే బాగుంటుండే అచ్చా వెనకాల గుడి మెత్తగా ఉంటే బాగుంటుండే సోఫాలు ఎక్కువ ఇవన్నీ సుఖం సోఫాలు కూర్చుంటే చూస్తుంది అది నష్టం తేడా తెలిసిందా సినిమాలో మన మామూలుగా కుర్చీల కూర్చొని చూస్తాం పెద్ద క్లాసులు యాభై రూపాయలు డెబ్బై రూపాయల టికెట్ ఉండేది కూడా సోఫాలు ఉంటాయి ముప్పై రూపాయల టికెట్కు సోఫాలు పెట్టాడు వాడు మీకు అర్థమైంది కదా అంటే వాడు ఏం చేస్తున్నాడు నీకు నాకు పైసలు ఎక్కువ ఇస్తే నేను సుఖం ఎక్కువ పైసలు తక్కువ ఇస్తే సుఖం ఉంటుంది నువ్వు దానికి సిద్ధపడితే ముప్పై రూపాయలు టికెట్ కొనుక్కో లేకపోతే డెబ్బై రూపాయల టికెట్ పెట్టి కూర్చోవు నేను ఒక్కడైతే డెబ్బై ఐదు కొంటూ ఉంటుందని ఆరుగురు వచ్చినాం నేను మా మా మా వాళ్ళు నలుగురు పిల్లలు ఆరుగురికి ఆరు డెబ్బై ఐదు తిని సో ఊరు నేను ఎందుకు లేకపోతే నేను ఆడ కూర్చుంటా పిల్లలు మీరు నలుగురు కలిసి ఐదు వైపు రూపాయల టికెట్లు కూర్చోండి ఒక్కటే ఆలోచిస్తండి ఏ హుషారి జీవితానికి పనికొస్తుంది దాన్ని పెంచుకుంటున్నారా అక్కడే ఆపారా లేక దినదినమూ దినదినమో తగ్గుతూ పోతున్నారా తెలుసుకోండి విలువలు చాలా ముఖ్యం ఐఏఎస్ ఆఫీసర్లు కేబినెట్ మినిస్టర్లు ఎంపీలు ఇప్పుడు జైల్లో ఉంటున్నారు ఎందుకని తప్పుడు పనులు చేసినందువల్ల అంటే తప్పు చేస్తే శిక్ష అని అనే తెలివి వాళ్ళకి ఉన్నది కాని పట్టించుకోలేదు అది కూడా సంభవమే అది కూడా సంభవమే ఎవరు తప్పించుకున్నారు ఎవరు ఇరుక్కున్నారు ఎవరికి శిక్ష ఎవరికి శిక్ష మనకు తెలియదు అందుకని విలువలు కూడా ముఖ్యమని మనం గుర్తుంచుకోవాలి ఆలోచించేటువంటి మేధస్సు స్పందించేటువంటి హృదయం పనిచేసి చూపించేటువంటి చేతులు ఈ మూడు అద్భుతమైనటువంటి కాంబినేషన్ చేతులు నావే కానీ దీనికి సొంత తెలివితేటలు లేవు ఇది పనిచేయమంటే నాకేం తెలుసు నాకేం తెలియదు అంటుంది ఈ చేతులకు పని ఎవరు చెప్పాలి మనస్సు చెప్పాలి ఎలాంటి పని చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనేది ఎవరు చెప్పాలి తో ఆలోచించి మనస్సుతో యోచించి చేతులకు పనులు చెప్తే పనులు చేస్తారు ఇప్పుడు వస్తూ ఇప్పుడు ఆయన ఏదో పుస్తకం కింద పడిపోయిందని అనుకో మాట చెప్తున్నా తీసిస్తా పుస్తకం తీసివ్వడం అనేది చేతికి తెలియదు కళ్లు చూసినాయి పుస్తకం కింద పడిందని ఏదో పడిందని శబ్దం వచ్చింది చెవికి తెలుసు ఈ చెవి కళ్ళు రెండు ఇక్కడ పంపించినాయి ఆయన పాప ఆయన అడ్డం పట్ల పెట్టుకున్నాడు ఆయన వంగి తీసుకోలేదు నువ్వు తీసి ఏమవుతుంది అది మనసులో ఇంత సంఘర్షణ అయినం నేను ఆ పుస్తకం తీసే నీకు అర్థమవుతుంది కదా అంటే ప్రతిదీ ఆలోచించి చేసేటువంటి మనం మంచివి ఎందుకు ఆలోచించి చేయలేకపోతున్నాము మనం చేస్తున్న దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో ఎందుకు ఆలోచించి మనం చేయలేకపోతున్నాము అని అందుకని క్యారెక్టర్ ముఖ్యమని చెప్పని చెప్తాము అవునా మంచి మనిషి అయ్యేందుకు ప్రయత్నం చేయండి మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయండి మీ పక్కింటి వాళ్లు మీ బంధువులు మీ కులపోళ్లు మీ ఆఫీసు వాళ్ళు అందరూ కలిసారే మంచి మనిషిపై అసంటోళ్ళని కోరుకుంటే ఎంత బాగుంటుండే తెలిసిన అని అనారా అంతే తప్ప వాడు ఉన్నావు తీసేసిన ఖాతాల కని అని అనుకోకూడదు అందుకని ప్రయత్నం చేయాలి మనం నేర్చుకుని మన పిల్లలకు నేర్పించవలసినటువంటి వాటిలో కొన్ని ప్రధానమైనవి ఏంటంటే తెలివిని గౌరవించవలే తల్లిదండ్రుల్ని గౌరవించవలే స్త్రీని గౌరవించవలే విలువలను గౌరవించవలే దేశాన్ని గౌరవించి ప్రేమించవలే ఇప్పుడు ఆ మధ్య ఢిల్లీలో జరిగింది ప్రతిరోజు న్యూస్ పేపర్లో మీరు చూస్తూనే ఉన్నారు ఎక్కడో ఒక చోట స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మీ అమ్మ స్త్రీ కాదా మీ భార్య స్త్రీ కాదా నీ చెల్లెలో అక్కనో నీ కూతురు స్త్రీ కాదా దేవుడు ఎందుకో సృష్టిలో పురుషులు స్త్రీలు అని చెప్పని రెండు కేటగిరీస్ పెట్టిండు ఆకర్షణ వేరు దుర్మార్గం వేరు నువ్వు పెళ్లి చేసుకున్న హాయిగా పిల్లల్ని కానీ ఎవడొద్దాడు రోడ్డు మీద కనబడ్డోళ్ళు అందరూ నా వాళ్ళంటే తాని తర పట్టుకుని తెలియలేకుండా మనుషులు ప్రవర్తిస్తున్నారు అందుకని జాగ్రత్తలు మీరు పాటించడమే కాక మీ వాళ్లకు చెప్పవలసిన అవసరం ఒక రాయి మొదటి ఒలి దెబ్బకు బొమ్మగా శిల్పంగా మారదు వేలు వందలు దెబ్బలు తగలాలి అప్పుడు శిల శిల్పమవుతుంది నీవే శిలవు నీవే శిల్పివి నీవే శిల్పానివి నిన్ను నీవు తీర్చిదిద్దుకో నువ్వే ఆ బొమ్మ చూడండి గమనించండి మీరు వాడిని వాడే చెప్పుకుంటున్నాడు చూసిందా అమెరికాలో డెన్వర్ అనే రాష్ట్రంలో బోల్డర్ అనే ఊర్లో ఆ బొమ్మ ఉన్నది పట్టించుకోకపోతే బొమ్మ ఏం బొమ్మ చూడు అంత దాకా మిగిలిన ఎక్కలేడు ఆ వాడు ఆ పిండు కావాలని చెప్పి తనని తాను చెక్కుంటున్నాడు ప్రతి మనిషి అని మనం కోసం ఆ బొమ్మ చూపిస్తున్నాడు ప్రతి ఆలోచన ప్రతి అనుభవము ప్రతి విషయము ప్రతి తప్పు ప్రతి ఒప్పు నిన్ను తీర్చిదిద్దుతోంది మనిషిలాగా అలా నువ్వు నిన్ను తీర్చిదిద్దుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి అని అర్థం అన్నమాట ఇందాకేదో నన్ను ప్రెషర్ వంటి కదా ఎట్లా నిల్చుని నువ్వు మధ్యాహ్నం నేను కూడా నిద్రపోతా అర్థం కాలే సార్ చెప్పి నువ్వు రెండు పావుకు వచ్చి నాలుగు నాలుగు పావు దాకా వీళ్ళకి సెషన్ తీసుకోమని ఎస్ సార్ వచ్చినా ఇప్పుడు నిద్రపోతా దాన్ని ఏమున్నాయి నేను రెండు గంటలకు పడుకుని నాలుగు లేచినా నాలుగు పడుకుని ఆరుకు లేచినా ఫరక్ పడదు అర్థం కాలే అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే మనిషికి మనస్సు ఇష్టపడితే శరీరం కష్టపడటానికి సిద్దమవుతుంది మనస్సుకి ఇష్టం లేకపోతే ఆగిపోదు సార్ నేను అని సార్ చెప్పి నేను అంటున్నాను నాకు అర్థమైంది కదా యూనివర్సిటీలో ఉస్మానా యూనివర్సిటీలో పని చేసి రిటైర్ అయినా రెండు వేల రిటైర్ అయినా ఇప్పుడు రెండు వేల పదమూడు రిటైర్ అయితే ఇప్పుడు డెబ్బై రెండు ఏళ్ళు వచ్చిందా వయస్సు కదా రైట్ ఇప్పుడు మెడిటేషన్ అంటే ధ్యానము ఎక్సర్సైజ్ అంటే ఆసనాలు కావచ్చు మరోటి కావచ్చు ప్రాణాయామము అంటే గాలి పీల్చుకుని వదిలిపెట్టడంలో పద్ధతులు ఉన్నాయి అది నేర్పిస్తారు ఇక్కడ పెద్దలు నేర్పిస్తారు ఇక్కడ అది నేర్చుకున్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఉంటాము అని చెప్పండి ఇక్కడ నేను మీకు ఒక నాలుగే నాలుగు సూచనలు చెప్పి ఇక నాలుగు పా అవుతుంది నేను బంద్ చేస్తాను ఎందుకంటే మీరు అడ్రస్ చెప్పాలి చివరికి చెప్పి బంద్ చేస్తాను మొట్టమొదటిది ఏమిటంటే రోజుకు ఇరవై నాలుగు గంటలున్నాయి ప్రతి గంటకు అరవై నిమిషాలున్నాయి అంటే 24 నాలుగు ఇంటూ అరవై మల్టిప్లై చేస్తే ఒక వెయ్యి నాలుగు వందల నలభై నిమిషాలు అవుతాయి అందులో వన్ పర్సెంట్ అంటే నూటికొక్కటి రూపాయ సేకడా నూటికొక్కటి చూపున లెక్క పెట్టుకుంటే పద్నాలుగు నిమిషాలు అవుతుంది దాన్ని పద్నాలుగు పాయింట్ నాలుగు మాట మాట ఎందుకు అనడం అని పదిహేను చెప్పాను రౌండ్ ఫిగర్కి వెళ్దాం పదిహేను నిమిషాలు రోజుకొక పదిహేను నిమిషాలు ప్రతిరోజు పొద్దున్నే లేచిన తర్వాత మీకు ఇష్టమైనటువంటిది మంచిది చదవండి అంటే అర్థమేంటి బైబుల్ చదవండి ఖురాన్ చదవండి భగవద్గీత చదవండి ఇంగ్లీష్లో చదవండి తెలుగులో చదవండి ఉర్దూలో చదవండి మీకు ఇష్టం వచ్చింది చదవాలి ఎందుకు చదవమంటున్నా ఆ పదిహేను నిమిషాలు ఏ మంచి ఆలోచనల విత్తనాలు మీ మనస్సులో నాటుకుంటారో ఇరవై గంటల నలభై నిమిషాలు ఆ మంచి ఆలోచనల ప్రభావంతో నడపవలే వన్ పర్సెంట్ ఇన్పుట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇంపాక్ట్ పదిహేను నిమిషాలు పొద్దున్నే లేచిన రెండవ సంగతి ఏంటంటే సమీక్ష అంటే రివ్యూ అని అంటాం ఇప్పుడు ఉదాహరణకి ఓ నిమిషాల క్లాస్ వదిలి పెడతాం చాయ్ బిస్కెట్ లో ఏదో పకోడి నుదో ఒకటి ఇచ్చి మిమ్మల్ని పంపిస్తారు ఏం జరిగింది ఇవాళ ఆఫీస్లో కనుక మన మామూలుగా ఫ్యాక్టరీకి పోయి ఉంటే రోజు జరిగేటట్టు ఏదో పని చేస్తుంటాం బయటకు వస్తుంటుంది మర్చు మార్చుకుంటుంది యూనిఫామ్ వేసుకుంటుంటుంది షూ వేసుకుంటుంటుంది సేఫ్టీని ఏదో పెట్టుకుంటుంది పెట్టుకోకుండా చేస్తుంటాం అయిపోయింది రోజులా గడిచిందా ఇవాళ గడవలే ఎవరెవరు వచ్చిండ్రు ఏదేదో చెప్పారు అంటే మనం ఆలోచించేటట్టు చేసిండ్రు వీళ్ళు దీనివల్ల మన జీవితము మన పిల్లల జీవితము భవిష్యత్తు దేశము సంస్థాన్ని బాగుపడే అవకాశాలు ఉన్నాయి అని మీరు ఎప్పుడు తెలుస్తున్నది రివ్యూ చేస్తున్నప్పుడు తెలుస్తున్నది దీని తెలుగుల సమీక్ష అని చెప్పని అంటాం మనం రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు ఎట్లా గడిచిందో అది రివ్యూ చేస్తుంది రేపు ఈ వాటికన్నా బాగుంటుంది ఎల్లుండి ఇంకా బాగుంటుంది ఇంకో రోజు ఇంకా బాగుంటుంది అంటే మొత్తం గతం మొత్తం భవిష్యత్ ఇంకా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది ఎందువల్ల సమీక్ష ఎప్పుడు చేసుకోవాలి రాత్రి పడుకోబోయే ముందు సమీక్ష చేసుకోవాలి మూడవ సంగతి ఏంటంటే సర్జన సాంగత్యం అంటే మంచి వాళ్లతో స్టే మంచి చెడేమిటి ఉదాహరణకు అప్పుడప్పుడు మనకు ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి కదా ఒక ఆయన వస్తున్నాడు వచ్చి చూడు బాయి నేను మంచివాడి నీకు తెలుసు కదా అంటాడు నోరు నూసుకున్నావు అంటాం మనం తొంభై ఎనిమిది హత్యలు చేసిన ఏమనుకో ఓట ఏమనుకో తొంభై తొమ్మిది మీ ఆవిడ నూరు అచ్చా ఇంకొక ఆయన చూడొచ్చి తెలుసు కదా నీకు వాడు వస్తుంటాడు రెండే చేసిన హత్యలు మన ఎవరు కోటేస్తావు ఆలోచించుకోటేస్తావు అంటే నీ అభిప్రాయం వీడు మంచి చోడు వాడికన్నా నీకు ఇప్పుడు నేను ఏమైనా కాదన్నా నువ్వు అట్లనే చేస్తావు నువ్వు అట్లనే చేస్తావు ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటే పాయింట్ మనం ఏం చూస్తున్నాం తెలుసిన రెండు చెడ్డ ఎగ్జాంపుల్స్ లలో వీడు తక్కువ చెడ్డా చెడ్డ చెడ్డ చెడ్డనే కదా అంటే మంచిోడు లేడాడు ఫీల్డ్ అది ఆ పాయింట్ ఏది చెప్తున్నా అంటే సజ్జన సాంగత్యం అంటే ఏంటంటే మన కాలనీలోనే మన ఆఫీస్లోనే మన ఫ్యాక్టరీలోనే మనకన్నా జర్రింత హుషారున్నోడు జర్రింత మంచు ఓడు ఉంటాడు కదా వాడితో స్నేహం చేయి ఇద్దరు బాగుపడతారు అవునా నీకన్నా నీకు ఉదాహరణకు కూడా రెండు బలహీనతలు ఉన్నాయను అవునా విధంగా రెండే ఉన్నాయి మనకు మూడోది రావద్దు ప్రమోషన్ వచ్చేసరికి అని ఇంకోటి గురే రోడ్డు ఉంటాడు వాటితో స్నేహం చేయదు చాలా అయిపోతుంది నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటండి నేనేం చెప్తున్నా మీకు ఇవ్వ నువ్వు సిగరెట్ తాగుతావు తాగుతావు నువ్వు అలా ఇంకేదో మూడు నాలుగు ఉన్నాయి ప్రమోషన్ వస్తున్నది ఇవేనా కదా నేను తీసుకుపోతే నీకు కరెక్ట్ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు చెడ్డోని మాటలు వింటున్న బలహీనతను అధిగమించటానికి ఓవర్కమ్ చేయటానికి మంచి పుస్తకాలు చదవండి మంచి మనుషులతో స్నేహం చేయండి మంచి సమీక్ష చేయండి మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోండి ఎందుకు చెప్తున్నా వేరే వాళ్ళు చెప్పటం లేదు చిన్నప్పుడు చెప్పినప్పుడు మీరు వినలేదు కాబట్టి అర్థమైంది కదా అచ్చా ఇక నాలుగవది సంగీతం సంగీతం అంటే పాట సంగీతం అంటే వాదించు మీరు ఎవరైనా ఒక చరణం పాడతారా ఎవరైనా ఎవరికి రాదా పాడు ఒక పాట ఒక లైను ఎవరైతే నాకేం తెలుసులో కుద నాయం ఏ నాడైరీత కులంతా నాకేం తెలుసా మొన్న వద్దానా సరే పడదు పడదు ఇప్పుడు చూడండి ఎదురు ఇంత అంటే ఇంత నీళ్లున్నప్పుడు ఇత్తం నీళ్ళు అయిపోతాయి సరే నీళ్ళు నీళ్ళు అయిపోయింది ఈ సంగతి కాదు ఊరికే చేయ పొద్దున రేడియో ఆన్ చేస్తావు ఏడు గంటలకు ఆన్ చేస్తారు ఏడు గంటకు ఆ రేడియోలా హాట్ గురువు అని వస్తుంది ఏడు గంటకు హాట్ అయింది ఏడు గంటకి హాట్ అయింది ఓ ఐదు నిమిషాలు వింటావు మళ్ళీ అది పెడతావు వెంటనే ఓ పాట స్టార్ట్ అవుతుంది రాత్రైనా పడుకోలేను పడుతున్నా నిద్రే రాదురొస్తే కలలే కలలు కలలోనా నువ్వే నువ్వు జుమ్ జుమ్మాయా ప్రేమిస్తేనే ఉంటుంది మంచి పాటలు చెప్తే చప్పట్టు కొట్టలేదు సినిమా పాట పాడితే చప్పటి కొట్టలేదు ఆయన పార్టీ కొట్టమన్న కొట్టమన్న మాది మాదికి వస్తారు ఆయన ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పొద్దున ఏడు గంటలకు ఆఫీసుకు వెళ్లేందుకు తయారవుతున్నప్పుడు రాత్రైనా పడుకోలేను పాట వింటే మన సెటు పోతుంది క్యారీ పెట్టి ఇంటుండాలని ఏ సమయంలో ఏది చేయాలో అది చేయటమే ధర్మం పగలు చేసే పనులు పగలు చేయాలో రాత్రి చేసే పనులు రాత్రి చేయాలో అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ తెలివిని వాడుకోండి ఏం చెప్తున్నా అంతే మంచి సంగీతం ఉంటుంది వాద్య సంగీతం కావచ్చు మన పాటలు భక్తి పాటలు ఏదో అనగాలి రోజు పొద్దున్న నిమిషాలు వినండి సెల్ ఫోన్లు ఉంటాయి చాలా మందికి సెల్ ఫోన్ లో మంచి పాటలు వస్తాయి వరా ఆ తర్వాత రావు కదా అందుకని మనం రికార్డు చేసుకు మనం వినాల మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీమనే ఉంది ఎంత మంచి పాట తెలుసు దాని అర్థం ఎంత మంచిగుంది అసటివి మనం వినబడవు ఇప్పుడు ఏ మంత వా మనసు ఎట్టుపోతుంది మన మనస్సు పిచ్చిదారి పట్టడానికి మనమే బాధ్యత వహించాలి అందుకే నేను చెప్పాను శిలవు నీవు శిల్పి వి నీవు శిల్పాన్ని యు ఆర్ ది స్టోన్ యు ఆర్ ది స్కల్ప్టర్ యు ఆర్ ది స్టాచ్యూ ఇవి మీరు గ్రహించాలి నాలుగు పది ఆడుతున్నది అందుకని మన మీరు ఇవన్నీ పక్కకు పెట్టేసేసి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇవాళ వచ్చినా పాటల కోసం మా స్వామీజీ చెప్తాడు ఏమైనా నువ్వు మంచి పాటలు చెప్పంటే పాటలు పాడినావు అని చెప్పని అక్కడ కోపాడతాను మీరు అర్థగంటారు నిద్ర రాలే కొందరు నిద్రపోయి ఉండలే అది వేరే సంగతి ఇప్పుడు ఇది రాసుకోండి రెండే రెండు లైన్లు రాసుకోండి అందులో www.archive.org డబ్ల్యూ డబ్ల్యూ అనే వెబ్సైట్ కు వెళ్లి మీ పిల్లలకు అర్థమవుతుంది బహుశా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది పూల బాట పీడబ్ల్యూ ఎల్ఏ బిఏ టీఏ దూరం చూస్తావు దగ్గరుండి ఈ రోజు పెట్టి వీళ్ళ పారేస్తే ఆడేసుకుంటారు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ అంటే చుక్క పులిష్ఠాపన్ అన్నమాట ఆర్కైవ్ ఏఆర్సీహెచ్ఐ విసైట్ లో వెళ్ళి తెలిసిన సమజ్ అవుతుంది మీకు తెలియకపోతే కంగారు పడకండి పూల బాట పీడబల్ఏ బాట చెప్పు లేవా మనకు బాటా కంపెనీ ఉన్నది కదా అట్ట పూల బాట పీ డబల్ఓఎల్ఏ బిఏటీఏ నెట్ల ఓపెన్ అవుతుంది ఏ అన్ని చిన్న అక్షరాలు చిన్న బెటర్ పూల బాట మీరు ఎట్లా కొట్టే నెట్ ఓపెన్ అవుతుంది అదే చెప్తున్నా నెట్ సంగతే చెప్తున్నా ఏమా ఆ రెండు లైన్లు రాసుకుంటే చాలు ఇంకేం రాసుకోరు అయినది డబ్ల్యూడబ్ల్యూ ఉన్న చోట రాసుకో లేని చోట రాసుకోకు అంటే వెతకండి అది అక్కర్లే మీరు ఆ రెండు చెప్పు సముదైపోతాను వాళ్ళు తెలుసుకోవడానికి సమజైపోతారు ఇక్కడ వినండి వినండి వినండి ఇంకా ఇంకోటి రాసుకునేది పుస్తకం మూయొద్దు పెన్ను ఎత్తి పెట్టొద్దు పెన్ను క్యాబ్బెట్టకు విను అది గనక మీరు వెతికితే మీకు ఐదు పుస్తకాలు తెలుగులో చిన్నవి రెండు ఇంగ్లీష్ పుస్తకాలు దొరుకుతాయి మీరు చదువుకుంటున్న పిల్లలకు ఇంటర్మీడియట్ బీటెక్ ఏదో చేస్తున్న పిల్లలకేమో ఇంగ్లీష్ చదవండి అని చెప్పండి అవి తెలుగులో కూడా ఉన్నాయి ఆ తెలుగు పుస్తకాలు మీరు తీసుకుని చదవండి చక్కగా అర్థమవుతుంది ఇప్పుడు నా ఉపన్యాసం అర్థమైందా లేదా అట్లనే ఉంటది అవునా అచ్చా నెక్స్ట్ ఏంటంటే స్టాటిస్టిక్స్ వదిలిపెట్టండి ఇంతమంది విన్నర్ ఇంతమంది చేసింది అని చెప్పి అవునా అదే వెబ్సైట్ అంటే ఇప్పుడు ఏదైతే రాసుకున్నారో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్కే అనే వెబ్సైట్ లో నా పేరు విశ్వనాథన్ అది అక్కడ ప్రొఫెసర్ విశ్వనాథన్ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాసుకోండి డిహెచ్ఏ బు టిహెచ్ఏఎమ్ డిహెచ్ఏఎన్ కొడితే నో రిజల్ట్స్ పోదు ఏం లేవు అని అసలు అదే వెబ్సైట్ మళ్ళా రాసుకోవద్దు దాని కింద మళ్ళీ ఇంకొక పదం పదం ఏందంటే నాన్నమాట ప్రొఫెసర్ విశ్వనాథం అని గనక మీరు బతికినట్లయితే ఎనిమిది వందల యాభై లెక్చర్స్ దొరుకుతాయి మీకు నావి ఎయిట్ ఫిఫ్టీ లెక్చర్స్ అనేక టాపిక్స్ మీద నేను ఇక్కడ మన రామకృష్ణ మఠంలో ఇచ్చినవి వేరే చోటు ఇచ్చిన ఉపన్యాసాలు దొరుకుతాయి మీరు వినొచ్చు మీ వాళ్ళు వినవచ్చు ఎవరన్నా వినొచ్చు ఏమ్మా అర్థమైంది కదా ने ने। ने अदे वेसैट इलाटा अट पैन रुदू रा अंत्यू डब्ल्यू डब्ल्यू डाट स्क्रिप्पा अने वेसैटी इप्ड विश्वनाथम का विश्व ईट वोर्ट वन अच्छे సెర్చ్ చేస్తే ఇప్పుడు నేను ఏదైతే మీకు స్లైడ్లు చూపించున్నా అట్లా రెండు వందల ప్రెసెంటేషన్లు తయారు చేసిన నేను అది మీరు చూసుకోవచ్చు మీకు అర్థమైంది కదా వెబ్సైట్ పేరు దాని కింద విశ్వం డాట్ వంగపల్లి ఫోర్ ఫైవ్ ఎయి వన్ వంగపల్లి జిఎఎన్ జిఏ పిఏఎల్ఎల్వై ఇప్పుడు ఇంకా పెన్నులు అస్త్ర సన్యాసం చేస్తే పెన్నులు మూసేస్తే అది కోడు ఎందుకంటే ఆ పేరుతో ఇంకెవరైనా ఉంటారేమోనని నాకు ఇంటి పేరు ఉన్నట్టు ఆ నంబర్ ముక్కే పెట్టుకున్నా నాలుగు ఐదు ఎనభై ఒకటి మొత్తం పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నంబర్ రావాలని పెట్టుకున్నా ఏమా కింద ఉన్నది అక్కర్లేదు పైన ఉన్నది దొరుకుతాయి చాలు మీద ఇప్పుడు ఒక్క నిమిషం వినండి అయిపోయింది రెండు నిమిషాలలో ముగిస్తున్నా అయిపోయింది రెండు చెవులు ఇచ్చింది ఒక చెవిలో విని ఒక చెవితో వదిలిపెట్టడానికి కాదు రెండు చెవులతోను విని ఇక్కడ అట్టి పెట్టుకోటానికి దేవుడు రెండు చెవులు ఇచ్చాడు కళ్లకు కనురెప్పలు ఇచ్చారు వద్దనుకుంటే కళ్ళు మూసుకో కళ్ళు మూసుకుంటే కనవరు చెవికి దేవుడు చెవిరెప్పనివ్వలే మా అంటే ఓ పావుతిలో బరువు పెరుగుతుంటుంది నేను చెవికి చెవిరెప్పలేందుకు ఇవ్వలే దేవుడు చచ్చినట్టు విను వినడెవ్వరు చెప్పిన వినటం వల్ల అంటే చెప్పుడు మాటలు విని చెడిపోయారని అంతా అది వేరే సంగతి దీని జరిగితే ఎట్లా ఏమైందని అడుగుతాం మనం అందుకని కళ్లతో చెవులతో తెలివితో గ్రహించి మన జీవితాన్ని మనం బాగుపరుచుకోవటానికి ఇన్ని రోజులు ఏం జరిగిందో మంచి జరిగింది కాని ఇంకా ఎక్కువ మంచి జరగాలి అనే ఆ ప్రయత్నం చేయండి శుభం యూ వెల్కమ్ Thank you.